పరుశుధరాగు దేవ మీకు వదనాలను అయినా సర్వోన్నత రు తండ్రి మీ స్థుతుల స్తోత్రాలను అయినా పరుశుధరావు తండ్రి ఈ యొక్క దినమంతా సాయం చేత నడిపించి సురక్షితంగా మీరు మమ్మల్ని కాచి కాపాడి మిమ్మల్ని స్థుతించలాగిన ఈ యొక్క నడిపించుకున్నందుకు మీకు ఎంతో వదనాలను అయినా ఇక్కడ మీరున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వ మాతో మాట్లాడండి ఓ ప్రవ్వ మా జీవితాలు సరిచేయండి ఏ రీతిగా మీకు అంగీకారంగా మేము జీవించాలనో ఓ ప్రభ మీరే ఆ మార్గాన్ని చూపించండి కొంతకాలం నుంచి ప్రవ్వ నైనా ఆ యొక్క తండ్రి ప్రకటన గ్రంథంలోని ఏడవ బూరకు సంబంధించిన అంశాలు ధ్యానిస్తున్నాం ప్రభా ఏడవ బూరకు సంబంధించిన అంశాలు ఎక్కడ లేవు ప్రభా కేవలం మీలోనే ఉన్నాయి ప్రభా కానీ మీలోనేవి మీరు మాకు తీసి చూపిస్తున్నారు నాయన దాన్ని బట్టి మీకు వందలు ఇది మనుషుల వల్ల కలిగింది కాదు అని మేము విశ్వసిస్తున్నాం నాయన ఇది కేవలం మీ నుండే కలిగింది ప్రభా ఇది ఏ కామెంట్రీస్లో లేదు ప్రభా ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్లలో లేవు ప్రభా ఏ టెలివిజన్ ప్రోగ్రామ్స్లలో లేవునైనా ఇది కేవలం మీ యొక్క జీవ గ్రంథంలోనే ఉంది నాయన అది మీరు మాకు చూపిస్తున్నందుకు నీకు ఎంతో బంధనాలు వీటిని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి మా జీవితాల అవలంబించుకుని లాగానే సహాయపడండి ఇది తండ్రి అనేట్లకు మేము ప్రకటించాలా అందు ఇక్కడ మేము ఉంటున్నాం ప్రభా కేవలం వినిపోయే వాళ్ళలాగా కాకుండా ప్రభా వీటిని జాగ్రత్తగా మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభా ధ్యానించాలా నెమరు అవును ప్రభా అనేట్లతో మేము పంచుకోవాలి ఎందుకంటే ప్రభావ ఆ రీతిగానే ప్రభా ఇతరుల జీవితంలోకి వెలుగు తీసుకొని రాబడుతుంది కాబట్టి మీ యొక్క సత్యం ప్రగణించబడ్డప్పుడు అనేకులు స్వతంత్రలు అవుతున్నారు లేకుంటే గొప్ప జనం బంధాలలో బంధకాలలో ఉన్నారు ప్రభా వారి బంధకాలను తెంపాలంటే ఈ సత్యం ప్రకటించబడాలా అటువంటి సత్యాన్ని ప్రకటించే సేవకులు గైకున్న వాళ్ళందరినీ తయారు చేసి ఓ ప్రభావ మీరు ఆఖవారిత పరుచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఈరోజు ఫిబ్రవరి ఇరవై తారీఖు రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి కలెండర్ చూసినప్పుడల్లా మనకి ఏం జ్ఞాపకంకి వస్తుంది మనం ఉంటుంది బబులోను కాలం మనం ఉంటుంది బబులోను కాలం అనేది కాబట్టి బబులోను దేనికి సాదృశ్యం అంటే గలిబిలికి సాదృశ్యం బ్యాబెల్ అంటే కన్ఫ్యూజన్ కదా కాబట్టి ఎక్కడ చూసినా కన్ఫ్యూజనే ఏ స్థితిలో చూసినా కన్ఫ్యూజనే ఇందాక మన డాక్టర్ భాస్కర్ చెప్తుంటే అదే ఆశ్చర్యం కదా డాక్టర్లకు అర్థం కాదు ఎందుకంటే అది కన్ఫ్యూజ్డ్ లైఫ్ అది మెడికల్ సిస్టమే కన్ఫ్యూజ్డ్ లైఫ్ వాడు చెప్పలేడు అందుకే ఎందుకు డాక్టర్స్ సైలెంట్గా ఉంటారు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాడు అబద్ధం చెప్పలేడు వాడికి తెలియదు ఏది తెలియకున్న మెడికల్ లాంగ్వేజ్ లో ఏమంటారు ఇడియోపతి అంటారు ఇడియోపతి అంటే కాజ్ అన్నోన్ ఎందుకు వచ్చింది అంటే అన్నోన్ తెలియదు మాకు కూడా ఎందుకంటే మెడికల్ బుక్స్లో ఉండదు కారణాలు బ్లడ్ ఎందుకు లాట్ అయింది అంటే చెప్పలేడు సరే నాచురోపతి ఆయుర్వేదంలో చెప్తారు వాళ్ళు కారణాలు ఎందుకని చెప్తారు కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ రిజెక్ట్ చేస్తే దాన్ని ఇంగ్లీష్ మెడిసిన్లో ఒక ప్రా ఏందంటే అది కారణం చెప్పలేదు కాన్సిక్వెన్స్ చెప్పలేదు చెప్తది కాన్సిక్వెన్స్ ఎట్లా చెప్తది పలాని టైంకి ఫలాని రోజుకి అని చెప్తుంది కానీ దానికి క్యూర్ చెప్పలేదు ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ లో క్యూర్ లేదు ఓన్లీ మేనేజింగ్ ఏ రోగం వచ్చినా మేనేజింగే అంటే అట్లా తయారు చేసుకున్నారు వాళ్ళ మందులు ఎందుకంటే నీకు స్వసతకి మందు ఇచ్చిండనుకో వాడి మందుల తర్వాత మీరు కొనరు కదా కంపెనీస్ క్లోజ్ అవుతాయి కాబట్టి క్యూరింగ్ అనే మందులు ఉండవు మీకు మేనేజింగ్ అనే మొదలుంటాయి అంటే నీ లెవెల్స్ షుగర్ లెవెల్ మేనేజ్ చేయాలా హార్ట్ బీట్ మేనేజ్ చేయాలి బ్లడ్ ప్రెషర్ మేనేజ్ చేయాలా ఆ మేనేజ్ చేసేంత వరకు జీవితార్థం వేసుకోమంటారు అది ఒక బిజినెస్ మోడల్ అంటాం మనం సరే ప్రభు మనకు చూపించండు మనం త్వరగా దాని నుంచి బయటకు కదా మనం మనం వాడతాం డాక్టర్ దగ్గర పోతాము మెడిసిన్స్ వాడతాం కానీ ఎటువంటి మెడిసిన్ వాడాలంటే దేవుడు మనకి ఇచ్చిండు జ్ఞానం ఇప్పుడు ఆ బ్రదర్ గురించి మీకు తెలుసు ఆయన సాక్ష్యం గురించి మీకు తెలుసు ఆయన రైట్ లెఫ్ట్ సైడ్ లంగ్ కుళ్ళిపోయింది వన్ మంత్ ఐసీలో ఉండి వచ్చిండు బయటికి సో మా ఆ డాక్టర్స్ ఏం చేయలేకపోయినారు ఆయనకి సర్జరీ కూడా చేయలేదు దానికి నేను ఏం చేయాలా దేవుడు మనకు మార్గం చూపించాడు లాస్ట్ టూ మంత్స్ నుంచి అదంతా రికవర్ అయిపోయింది ఆయన పెయిన్ పోయింది ఆ కులిపోయినంతా హీలింగ్ అయిపోయింది కంప్లీట్ నార్మల్గా ఉన్నప్పుడు మంచిగా సేవ చేసుకుంటుంది దేవుని సేవ లాస్ట్ టూ మంత్స్ నుంచి లేడు కానీ అంతకుముందు బాగానే సేవ చేసిండు దేవుడు మార్గం చూపించండి ఏ రూపకంగా నీకు అది స్వస్థత వస్తుంది మనం అందరం అక్కడికే పోతున్నాం ఎవరమైనగా నేను కూడా అక్కడికే పోతాను ఎక్కడికి పోతాను ఇంగ్లీష్ మెడిసిన్స్ పొందుకోను ఎందుకంటే నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ మానేసి చాలా కాలమైంది హాస్పిటల్స్ లో పనిచేసినామని కాబట్టి ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కూడా పనిచేసిన ఎర్లీ డేస్లో కాబట్టి మందులు ఎట్లా తయారైతాయి అవన్నీ నాకు తెలుసు విధానాలు కాబట్టి నేను నమ్మలేదు వాటిని మొదట్లో కూడా నమ్మలేదు ఈరోజు కూడా నమ్మలేదు ఎందుకంటే అవన్నీ మేనేజ్మెంట్ సంబంధించిన మందులు స్వస్థతకు సంబంధించిన మందులు కావవి స్వసత కేవలం మన ప్రభు నుంచే రావాలా అది మీకు తెలుసు వాక్యం సో మనం ప్రతిసారి దేవుని వాక్యాన్ని వాడుకుంటా ఉంటాం మన జీవితంలో కాబట్టి ఇప్పుడు కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఏడవ పూరకు సంబంధించిన అంశము ఆల్మోస్ట్ ఇది సెవెంత్ వీక్ అనుకుంటారు ఎవరు కరెక్ట్ చేయగలరు సెవెంత్ వీక్ కాబట్టి ఏడవ పూరకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాము లాస్ట్ గత ఆరు వారాల నుంచి ఎందుకంటే చాలా మంది ఏడవ బూర గురించి ఎక్కడ ధ్యానించారు ఏ బయలు చల్లి ధ్యానించారు ఆరవ బూర వరకే ధ్యానిస్తారు ఎందుకంటే ఆరో బూరకు సంబంధించిన అంశం ఎక్కడన్నా దొరుకుతాయి కామెంట్రీస్ అలా దొరుకుతాయి ఇంకెవరన్నా పాస్టర్స్ చెప్పిన రికార్డింగ్స్ ఉంటాయి కానీ ఏడవ బూరకు సంబంధించినవి ఎక్కడ ఉండవు ఎందుకుండవు అంటే అవి అది ఒక మర్మానికి సంబంధించిన విషయం అని మన ప్రభు చూపించేది ఏడవ దూత బూర ఊదు కాలంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనము ఆరు వారాల నుంచి ధ్యానిస్తున్నాం దేవుని యొక్క మర్మము సమాప్తమగును అన్న విషయం గురించి మనం ధ్యానించినాం ఆ మర్మానికి సంబంధించిన విషయాలు చేసినాం మనం ఏంది ఆ మర్మం బైబుల్లో ఉన్న మర్మం ఏందనేది పాత నిబంధన కాలం మొదలుకొని కృత నిబంధన కాలపు ముగింపు వరకు ఉన్న మర్మాలు ఏంది అన్నీ చూసినాం అన్నిటికంటే బహుముఖ్యమైన మర్మం ఏంది ఎవరైనా చెప్పగలరా మర్మం అన్నిటికంటే ముఖ్యమైన మర్మం ఏశప్రం కోసిన సాక్ష్యమా అది కూడా ఏం కాదు మర్మము ఆయన రాక సంబంధించిన ఇంకా అది అంతా తెలిసిన విషయమే చర్చ అంతా ఆయన రాక కొరికి ఎదురు చూసింది అది మర్మం కాదు ఇంకా ఇంకేమైనా ఉందా మర్మం ఆయన రాక అది ఏశప్రం అనేది ఒక మర్మం పాత నిబంధన కాలం నుంచి మన కాలం వరకు అది మర్మంగా ఉంచబడింది ఉదాహరణకి మోషి అడుగుతుండే నీ పేరు ఏంటంటే చెప్పిండ చెప్పండి పాత నిబంధన కాలంలో దేవుడు తన పేరు చెప్పిండ ఎంతమంది భక్తులు అడిగినా తన పేరు చెప్పలే చెప్పొచ్చు కదా ఎంతో మంది నేను ప్రేమించిన వాళ్ళు గొప్ప ప్రవక్తలు నేను ప్రేమించినారు కానీ నీ పేరేం పేరు నేను కిందికి పోతే అడుగుతారు మనుషులు నేనేమని చెప్పాలో పేరంటే చెప్పిండా చెప్పలే ఆయామన్నాడు అంటే నేను ఉన్నవాడు అని కాని నా పేరేం చెప్పలేదు కానీ ఆ పేరు తరతరములకు అది మర్మంగా ఉంచబడింది కాని మన టైంలో బయలుపరచబడింది ఆయన రక్షకుడు అనేది నేమ్ అనేది ఓల్డ్ టెస్టిమెంట్ లో బయలుపరచబడలేదు యశాకి దర్శనం కలిగింది కన్యక గర్భం ధరించడము శిశువుని ప్రసవించడము ఆ శిశువు ఎవరు ఆయన భుజముల మీద రాజభారం ఉండును ఆలోచనకర్త సమాధానానికి అధిపతి బలవంతుడూ దేవుడు నిత్యుడగు తండ్రి అంటే తండ్రే ఆయన నిత్యుడగు తండ్రినే ఏస్ అన్ని బయలుపరచబడింది కాని ఆయన పేరు పాత పుస్తకాలలో ఎవరికి బయలుపరచబడలేదు అది కేవలం దూత ద్వారా బయలుపరచబడింది అదా కదా అదొక మర్మం కరెక్టే కానీ పాత నిబంధన కాలపు పుస్తకాలను కూడా లేని అసలు మర్మం ఏందంటే పెళ్లి కుమార్తెకి సంబంధించిన మర్మం అది మనం కొంతకాలం కింద ధ్యానించినాం ఈ ఆరు గంటల రికార్డింగ్స్లో మీరు చూస్తే మీకుంటది అది క్రైస్తవ సంఘమే పెళ్లి కుమార్తె అన్న మర్మము మనం ధ్యానించినాం అది ఎవరు పౌల జ్ఞాపకం చేసిన మనకి కాబట్టి అయితే చాలా మంది ఒక మర్మాన్ని గురించి ధ్యానిస్తున్నారు ప్రపంచమంతా చర్చ దానికి ప్రాధాన్యత ఇస్తుంది అది మర్మమా కాదా అనే మనం ధ్యానిస్తున్నాం ఏందది సంఘము ఎత్తబడుట అనేది ఒక మర్మంగా దాన్ని పరిగణిస్తున్నారు కానీ ప్రభు మనకు చూపించాడు అటువంటిది లేదు పునరుద్ధానం ఉంది కానీ ఎత్తబడడం అనేది లేదనేది ప్రభు మనకు చూపించాడు మనం ఎన్నో వాక్యాలు దానికి సంబంధించి చూసినాం ముఖ్యంగా చూడండి పోయిన వారం నుంచి మనం చూస్తున్న విషయం ఏంటంటే మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మన ప్రభు నోటి ద్వారా చెప్పబడ్డ విషయాలు ఏంటి ఆయన ఏ రీతిగా ప్రార్థన చేసిన మీకు నేను చూపిస్తా ఆయన ఏ రీతిగా ప్రార్థన చేసిండు దేవుని బిడ్డల గురించి తన బిడ్డల గురించి ఎందుకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అవన్నీ విషయాలు మనం మనం చూడబోతున్నాం ముఖ్యంగా మతైసు వార్త ఇరవై అధ్యాయంలో ఏం చేస్తున్నాం అంటే ముప్పై చూడండి చూడండి జల ప్రళయం జల ప్రళయం అంటే తీర్పు కదా ఈ లోకానికి తీర్పు అది ఒకప్పుడు జరిగింది ప్రభు దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చండు జల ముందు ఇది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ క్రితం జరిగిన స్టోరీ దాని గురించి జీసస్ మనకి గుర్తు చేస్తున్నాడు ఏమని గుర్తు చేస్తున్నాడు ఒకప్పుడు జరిగింది ఇది ఏంటో చూడండి ఇప్పుడు జలప్రలయానికి ముందు ముందటి దినంలలో నోవాహు చూడండి ముందటి దినం నుంచి మొదలుకొని నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు చూడండి తినొచ్చు త్రాగు పెళ్లి చేసుకొనొచ్చు పెండికిచ్చుచుండీ ఎక్కడో ఒక హిస్టరీ బుక్ లో నోవా అంత పెద్ద ఓడ కట్టిండు కదా ఆ ఓడలో ప్రతి జీవరాశిని జత అందులో భద్రపరుచుకున్నట్లు దేవుని ఆజ్ఞాప్రకారంగా చేశాడు ఆ ఓడ కట్టడానికి ఎంత కాలం పట్టింది ఎవరికైనా తెలుసా ఎక్కడన్నా చదివిరా వేరు బుక్స్ హిస్టరీ బుక్స్ చాలా పెద్ద ఓడ అది ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి ఎగిరేదే గాని ప్రాకేడితే గాని నడిచేడదే గాని స్విమ్మింగ్ చేసేది ఈత కొట్టేదే గాని నీళ్ళలో ప్రతి జీవరాశిలో జత జతలుగా వాటన్నిటినీ అందులో జమ చేసుకున్నాడు అంటే ఎంత పెద్ద ఓడ ఊహించుకోండి ఏడు కొరకు అంత పెద్ద ఓడ అవసరం లేదు కానీ అంత పెద్ద ఓడగట్టడానికి ఎంత ఎంత సంవత్సరాలు ఎంత కాలం పట్టింది అవకాని తెలుసా నేను చూసిన రఫ్లీ హండ్రెడ్ అండ్ ఇయర్స్ అని ఇక్కడ రాసేది హిస్టరీలో అంత పెద్ద ఓడగటంటే దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ కావాలి ఎందుకంటే నోవా ఎంత కాలం బ్రతికిందో మీకు తెలుసు అనే ఇయర్స్ కదా ఆ కాలంలో మనుషుల ఆయుష చాలా దీర్ఘంగా అందరికంటే ఎక్కువ కాలం బ్రతికింది మెతుశైల మెత్తుశైల ఎన్ని సంవత్సరాలు సార్ తొమ్మిది వందల సంవత్సరాలు బ్రతికింది ఆయనకున్నంత ఆయుషు ఎవరు లేదు నోవాకి ముతాత అంతేనా అంతే నోవాకి ముతాత కాబట్టి తన ముతాతనే తొమ్మిది వందల సంవత్సరాలు బ్రతికితే నోవా ఇంకెంతకాలం బ్రతికిండు అలా కానీ ఏం జరుగుతుంది అంటే ఒక్కడే అంతకాలం బ్రతికిండు దాని తర్వాత ఆయుష్ ఆటోమేటిక్గా తగ్గుకుంటా తగ్గుకుంటా చివరికి డెబ్బైకి సీల్ అయిపోయింది నరేనా ఆయుష్ డెబ్బైదని బైబుల్ వాక్యం సెలవు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ జనరేషన్స్ నేను ఒక రీసెర్చ్ బుక్ లో చదివిన జనరేషన్స్ వరకు ఆయుష్ తగ్గుకుంటేనే వస్తుంది ఎందుకు తగ్గుకుంటూ వస్తుంది సరే సైంటిఫిక్ గా ఆయన ఒక డాక్టర్ ఒక ప్లాంట్ జెనెటిస్ట్ ఆయన రాసిన పుస్తకం అది జెనెటిక్ ఎంట్రాపీ అనే ఒక బుక్ అది అది నాకు ఉంది కాపీ మీ కాల్ మీరు చదువుకోండి కొంచెం రీసెర్చ్ నాలెడ్జ్ ఉంటేనే అర్థమవుతుంది లేకుంటే అర్థం కాదు ఎందుకంటే స్టాటిస్టిక్స్ అవన్నీ రాసి స్టాటిస్టిక్స్ అని అప్లై చేసి చూపించండు అంటే మన బిబ్లికల్ జనరేషన్స్ ఉంటాయి కదా ఆ పదిహేను తరాల జనరేషన్స్ వాళ్ళ వాళ్ళ ఆయుష్యులు ఎట్లయితే తగ్గుకుంటూ వస్తున్నాయో చూపించండు స్టాటిస్టిక్ గా చూపించి కొర్లేషన్ చేసి చూపించండి ఎందుకు తగ్గుకుంటూ వచ్చిందంటే పాపము పండుతా వచ్చింది కాబట్టి పాపము పండే కొద్దీ వాళ్ళ ఆయుష్ తగ్గుకుంటూ వచ్చినట్లు అక్కడ చూపించింది ఆయన సైంటిఫిక్గా కోరిలేషన్ అవన్నీ స్టాటిస్టిక్స్ అప్లై చేసి కాబట్టి పాపం వల్ల ఆయుష్ తగ్గిపోయింది మనం అక్కడ నేర్చుకుంటాం ఇప్పుడు డెబై కానీ అది కూడా మన మన దేశంకి వచ్చినప్పటికీ లైఫ్ ఎక్స్పెక్టేసి డెబై మనది సిక్స్టీ ఆర్ సిక్స్టీ ఫైవ్కి దిగిపోయింది సరే భవిష్యత్తులో ఇంకెంత దిగుతుందో మనకు తెలియదు సరే ఎంత దిగినా గానీ దేవుడు మనల్ని ఎంతకాలం బ్రతికింపజేస్తే అంతకాలము ఆయన మహిమార్దమే జీవిస్తాం మనం కదా మతాచారబద్ధంగా జీవించదు ఎందుకంటే లీగలిజం దేవునికి ఇష్టం లేదు లీగలిజం దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే యూదులు లీగలిస్టిక్ గా జీవిస్తే దేవుడు వాళ్ళని హెచ్చరించాడు మన ప్రభు వాళ్ళని హెచ్చరించాడు కాబట్టి లీగలిస్టిక్ లైఫ్ లేక ఆచారబద్ధమైన జీవితము మన ప్రభుకి ఇష్టం లేదు అందులో నుంచి బయటికి రామన్నాడు అందుకే చర్చ్ అంటే ఎక్లిసియా అని గ్రీక్ పదం అన్నట్టు అంటే బయటికి పిలబడ్డవారు లోపల ఉండమని చెప్పినవాడు కాదు బయటికి పిలబడ్డవారు కాబట్టి ఎందుకంటే ఆయన ఎప్పుడు బయటనే ఉన్నాడు కదా కాబట్టి నోవాహో కాలం గురించి మాట్లాడుతున్నాడు జనులు తినచు త్రాగు పెళ్లి తినడము త్రాగడము పెళ్లి చేసుకోవడం పెళ్లికి ఈవడం ఇది ఒక రొటీన్ లైఫ్ అంటే దీన్ని ఇంగ్లీష్ లో రొటీన్ లైఫ్ అంటే మతపరమైన జీవితము రొటీన్ లైఫ్ సండే చర్చిపోవాల టూ అవర్స్ స్పెండ్ చేయాల ఆ టూ అవర్స్ చాలా ఆ టూ అవర్స్ లో కేవలం హాఫ్ అన్ అవర్ ఏ వాక్యం ఉంటుంది తగ్గిన వన్ అవర్ ఇంకేదో మెకానికల్ లైఫ్ ఉంటుంది అని అంటే ఆచారబద్ధంగా వర్షిప్ ఉంటుంది బాగుంటది దేవుణ్ణి స్థితించడం ఉంటది సాక్షాలు చెప్పడం ఉంటది న్యూస్ చెప్పడం ఉంటది లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ కలెక్షన్స్ గురించి మాట్లాడడం ఉంటుంది అన్ని ఉంటాయి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఉంటాయి కానీ వాక్యానికి ఎంత టైం ఉంటది హాఫ్ అవరే ఉంటుంది టైం ఆ హాఫ్ అవర్ విన్నాక దాని ఏం జరుగుతుంది మీకు తెలుసు చెట్టు కిందికి మనుషులు ముస్లమ్మమ్మచ్చు ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ తర్వాత సంబంధాలు చూసుకోవడము పెళ్ళిల గురించి మాట్లాడుకోవడము కావాలంటే బైబుల్ స్టడీ అంటారు లేకుంటే మ్యూజిక్ స్టడీ అంటారు ఇదే అన్నట్టు ఆ చరబద్దగా సండే మళ్ళీ మండే నుంచి రొటీన్ లైఫ్ అన్నట్టు అది అక్కడ మనం ధ్యానిస్తుంది నోవా కాలంలో కూడా రొటీన్ లైఫ్లో ఉండే మనుషులు అయితే ఏం జరిగిందంటే ఆ రొటీన్ లైఫ్లో ఎవరు గురితెరగలేదు అని చెప్తుంది ఎవ్వరు కూడా అక్కడదే వాక్యం చదవండి జలప్రీ జలప్రలయం వచ్చి అందరినీ కొందరిని కాదు ఇది నేను ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ చెప్తా ఉంట అందరినీ కొందరినీ కాదు ఇది జరిగింది రియల్ గా త్రీ థౌజండ్ ఇయర్స్ క్రితం అందరినీ జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయింది అది ఎంత ఎంత స్పీడ్ వచ్చిపోయిన మీరు ఊహించుకోండి అది ఫార్టీ డేస్ వర్షాలు పడితే డే అండ్ నైట్ అది కొట్టుకొని ఇది మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినాల్సిన పదం ఇదే లాస్ట్ వీక్ నుంచి నేను రిమైండ్ చేస్తున్నాను మీకు అది ఎందుకంటే ర్యాప్చరిస్ లేక ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఈ విషయాలన్నీ వత్తి వత్తి ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు వాళ్ళు కాబట్టి మనం ఏంటంటే మీకు అందరికీ కూడా ఈ డౌట్ రావాల పోయినసారి కూడా జ్ఞాపకం చేసిన ఏంటంటే మా పాస్టర్ కంటే నీకు ఎక్కువ తెలుసా అన్న డౌట్ మీకు రావాలా రావాలది మా పాస్టర్ డెల్స్ థియాలజికల్ కాలేజీ ఏసీటీసీ కాలేజు యూటీసీ ఏమేమో పెద్ద పెద్ద కాలేజీలు చదవచ్చారు కదా వాళ్ళు వాళ్ళకంటే నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందా నీకు ఎక్కువ తెలుసుంటుందా అన్న డౌట్ వస్తుందా లేదు మీకు నాకు వచ్చింది ఒక అప్పుడు నేను చెప్తున్నాను మా పాస్టర్ కంటే పలాన వ్యక్తికి అంత తెలుసా మా పాస్టర్ చాలా అనాయింటెడ్ ఆయన ఇట్లా చేతులు అంటే ఆయన చేయిబెట్టకము అందరు ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగినాయి రకరకాల రోగాలు మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి ఆయన నీకు ఎక్కువ తెలుసా అర్థమవుతుందా మన సమస్య ఇదే ఒక వ్యక్తి యొక్క గుర్తింపును బట్టి మనము యాక్సెప్ట్ చేస్తలే వాక్యాన్ని మన ప్రభు నుంచి వచ్చిందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది మా పాస్టర్ చెప్పిన వాక్యమా లేక మా ప్రభు చెప్పిన వాక్యమా అక్కడ ఒక్క అజంస అజంసే మీరు తీసేస్తే ఇవన్నీ తేటకి కనిపిస్తాయి నేను పోయిన పోయిన వార వారు చూపించిన త్రీ ఇంపార్టెంట్ వచనాలు వాళ్ళు చూసి ఇది ఎత్తబడ సంఘానికి సంబంధించిన చూపిస్తారు నేనన్నా దానికి సంబంధించిన కథ అని చూపించిన మీకు అది ఆధారాలతో ఈ రోజు కూడా రెండు విషయాలు నేను చూపిస్తా దాంతో సీల్ అన్నట్టు ఈ ఇంకొక రెండు మూడు విష వాక్యాలే ఉన్నాయి ఆ రెండు మూడు వాక్యాలు మీకు అర్థమైనాయంటే శ్రమాల కాలంలో చర్చ్ ఇక్కడ ఉంటది శ్రమాల కాలంలో చర్చ్ ఇక్కడ ఉంటది ఇది మాయం కాదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన ప్రభుత్వం నోటి ధర చెప్పిన చూస్తున్నాం తర్వాత శిష్యులు చెప్పిన వాక్యం కూడా చూస్తున్నాం వాళ్ళిద్దరిలో వ్యత్యాసం నాకు కనిపించలే కాబట్టి ఇది ఖచ్చితంగా పరిశుధాత్మ వలన బయల్పరచబడింది అని నేను నమ్ముతున్నది తర్వాత నేను బ్లైండ్గా స్వీకరించలే చాలా మంది ర్యాప్చరిస్ట్ బోధకుల వాక్యాలు విన్న లిస్ట్ చెప్తే బయాస్ అయిపోతుంది గొప్ప గొప్ప చాలా గొప్ప సేవకులు అది నేను ఇప్పుడు చూపించాను ఎందుకంటే ఈరోజు కేవలం వాక్యం రూపకే నీకు చూపిస్తా వచ్చేవారము ఆ సేవకుల పేర్లు చూపిస్తాను ఎందుకంటే నీ దగ్గరికి వస్తారు కొంతమంది వ్యక్తులు వచ్చి ఫలాని పాస్టర్ ఇట్లా చెప్పాడు బ్రదర్ పలాని పాస్టర్ అట్లా ప్రవచించండు బ్రదర్ మళ్ళీ ఆయన ప్రవచించండు కదా బ్రదర్ ఆయన ఈ రీతిగా చెప్పాడు కదా సంఘం అంతా ఎత్త గాలికి లేపబడుతున్నారు అని ఆయన ప్రవచించండు కదా అని సపోర్ట్ చేస్తారు తర్వాత మరి కొంతమంది నాయకు వచ్చి కూడా క్రాస్ చెక్ చేసారు వాక్యం చెప్పినాక ఒక బ్రదర్ వచ్చి ఫలాని బ్రదర్ పుస్తకం చదివిన బ్రదర్ నేను ఆ పుస్తకం అట్లా బ్రదర్ నీకు పలాని పాస్టర్ రాసిన పుస్తకం చదవడానికి టైం ఉంది కానీ ఈ వాక్యాలు దర్శించ ఈ వాక్యాలని ధ్యానించడానికి నీకు టైం లేకపోయా నేను అట్లా కొట్టలేదనండి అట్లా తిట్టలేదు కానీ నేననేది ఏంటంటే ఎన్నో పుస్తకాలు చదివి నువ్వు నేర్చుకుంటున్నావు ఆ విషయాలు మంచిదే కానీ ఇక్కడ ఉన్న పుస్తకం ఏం చదవలేకపోతున్నావు మన ప్రభు చెప్పిన వాక్యాలు చదివితే ఆ పాస్టర్ రాసిన వాక్యం కరెక్టా కదా అని తెలిసిపోద్ది ఎందుకంటే అలా నీ పాస్తర్ కంటే నీకు ఎక్కువ తెలుసా అంటే అహంతో కూడింది ఆ విషయం అది మీ పాస్తర్కి ఏం తెలియదు లేదంటే వాడు నన్ను దిట్టిపోతాడు ఎందుకంటే ఆ పాస్తర్ ఆధ్వర్యంలో కదా వాళ్ళు రక్షణ పొంది సేవలు తిరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మనం చెప్పినట్టు ఉండేది కదా మన మనం ఎప్పుడు కూడా ఒక పాస్టర్కి ఒక చర్చికి వ్యతిరేకంగా చెప్పదని చెప్పాం కాబట్టి ఆ రీతిగా వాళ్ళు లాగని ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే శరీరమైంది మనం కొట్లాడుతుంది పోయిన వారిని చూసినాం మనం పోరాడినది ఎవరితోని శరీరాలతోని కాదు కదా అంధకార సంబంధాలతో చీకటి శక్తులతో ఆకాశ దురా దురాత్మ సమూహములతో మనం కొట్లాడుతున్నాం అంత ఈజీ కాదు ఇది కొట్లాడడం నేను మీకు చెప్పినాను ఎందుకు అంత ఈజీ కాదని చెప్పడం అంత ఈజీ కాదు దాని దాని అనుభవం దాని పరిణామం ఎంత ఉంటుంది మనం సేవ చేసి అనేకులకు సువార్త ప్రకటించి వాళ్ళకి ప్రార్థనలు చేసి వచ్చినాక మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవం ఉంటేనే తెలుస్తుంది ఆ రాత్రి నేను కనీసం గంటసే ప్రార్థన లేకపోతే ఆ రాత్రి అంతా నాకు నిద్ర ఉండదు ఆ నిద్ర నిద్ర కాకుండా ఏం జరుగుతుంది నేను చెప్పనవసర లేదు నీకు బాహటంగా నువ్వు ఏమైనా స్పెషల్ బ్రదర్ అని మీరు ఇది మనందరిలో చాలా మందికి జరుగుతుంది అనుభవం ఏది ఆ చీకటి శక్తులు వచ్చి నీ మీద పడతాయి నేను చంపని ప్రయత్నిస్తా ఉంటాయి నీకు అంతకంటే బాహటంగా నేను చెప్పనవసరం లేదు మీరు ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల కొన్ని వందలు ఆ కౌంట్ కూడా చెప్పలేము మనం అన్ని వచ్చి పడతాయి మీద మరి వాటి వాటితో నువ్వేట్లో పోరాడగలవు నీకు శక్తి సరిపోదు కదా అందుకు నీకు దేవుని యొక్క సహాయం అవసరం మనం ప్రార్థనలు అందుకే సేవకులు రాత్రి మగళ్ళు ప్రార్థనలో ఉండాల నీకు ఎప్పుడు మెలుకొస్తే అప్పుడు మోకాల మీద ఉండాలి గంటలు గంటలు ప్రార్థన చేయాలి సరే ఆయన మాట్లాడతాడు దర్శిస్తాడు ఆ అనుభవాలు నీకుంది నాకుంది కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం మరి కొంచెం ముందు పోతాం ఎందుకు వాళ్ళు గుర్తిరగకపోయింది ఈ పాయింటే ఈరోజు మనం ధ్యానించాలి ఎందుకు వాళ్ళు గుర్తిరగకపోయింది జలపురాలయం వచ్చి వారిని కొట్టుకొని పోవరకు వారు గుర్ తెరగక పోయి ఎందుకు తెలుసుకోలేకపోయారు రొటీన్ లైఫ్ రొటీన్ లైఫ్ లో ఉండేవానికి తెలవదు నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఉదరిస్తున్నావు ఏదో సాధిస్తున్నావు అనుకుంటున్నావు కానీ అది రొటీన్ లైఫ్ ఆ రొటీన్ లైఫ్ లో నీకు తెలియదు ఎందుకు తెలుసా నువ్వు ఇది వాక్యం మీద నువ్వు సమయం గడపలేదు ఈ లోకపు పుస్తకాల మీద ఈ లోకపు గ్యా తెలివి మీద నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు దాని నుంచి ఏమొస్తుంది పెరిషబుల్ థింగ్స్ కదా నశించే వాటి ఏమైనా అవన్నీ నశించిపోయాడు అవి శాశ్వతంగా ఉండేవి కావు కదా అవి క్షేమైన వాటి అందుకే ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు మందికి పంచి ఆయన తిరిగి వచ్చినాక శిష్యులు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు మీరు రొట్టెలు భుజించట వెతుకుతున్నారు అన్నాడు ఆ ప్రశ్న ఐదు రొట్టెలు రెండు చేపలకు సంబంధించిన బోధ అది అసలైంది అది అది ఎవ్వరు చెప్పారు ఏ సండే స్కూల్లో చెప్పారు ఏ చర్చశాలలో చెప్పారు ఐదు రొట్టెలు రెండు చేపులు ఐదు వేల మందికి పంచిపెట్టిండు ఎంత గొప్ప అద్భుతం ఏసు చేసిండు తర్వాత మిగిలిపోయిన గంపలన్నీ పన్నెండు గంపలు ఆ పన్నెండు గంపల గురించి బోధ అంటే నీకు ఇంత సమృద్ధి ఉంటుంది చూడు ఆయన ఉంటే అని చెప్పి క్లోజ్ చేస్తారు అంటే ప్రాస్పెరిటీకి సంబంధించిన బోధ కానీ ఆయన ఆ జరిగిన అంక చెప్పిన విషయం ఏంటంటే మీరు రొట్టెలు భుజించట వలన చేపలు నన్ను వెతుకుతున్నారు కానీ నేను మీకు చెప్తున్నా ఇది ఆజ్ఞ క్షేమైన ఆహారం కొరకు కష్టపడకూడి అక్షయమైన ఆహారం కొరికే కష్టపడుడే అని చెప్పిండు ఆయన ఈరోజు ప్రాస్పరిటీ కొరకు కష్టపడుతున్నారు ఎంటైర్ చర్చి సిస్టమ్ అక్షయమైన ఆహారము దేవుని వాక్యం కొరకు కష్టపడతలేదు దేవుని వాక్యం కొరకు కష్టపడింటే ఇవన్నీ మర్మాలు మనకు తెలిసిపోయాయి కదా ఆయన రాకడాకు సంబంధించిన విషయం నీది తెలవకపోతే ఆయన వచ్చినప్పుడు నువ్వు నీ పరిస్థితి ఏంది పోవరం చూసినాం మనమని సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ ఎందుకు పరిగెత్తిపోతారంటే నేను అనుకున్నది ఏంది జరిగింది ఏంది అదొక పాట వినటోళ్ళ మేము స్కూల్ సినిమా పాట కాబట్టి అనుకున్నది ఒకటి అయినదొకటి బోల్తపా పర్వతాలను నవ్వుతున్నాడు వెనకాల నుంచి సినిమా పాట అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్త ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు సకల గోత్రంలో వారు ఒక్కడు కాదు ఇద్దరు కాదు కదా సకల గోత్రంలో మొత్తం ప్రపంచం రొమ్ము కొట్టుకొట్టు పరిగెత్తిపోతారు ఎందుకంటే మేము విన్న బోధ ఏంది ఆయన గురించి ఆయన రెండవ రాకలకు సంబంధించిన బోధ భిన్నమేంది ఆయన వస్తున్న విధానం ఏంది ఆయన సీక్రెట్ గా వచ్చి రాప్చర్ చేసుకోబోతారు చర్చను అనేసి విన్న బోధ కానీ ఇక్కడ ఏంది చూడండి మత వార్తలు చూస్తున్నాం అక్కడ ఏ రీతిగా రాబోతున్నాడా ఆయన వచ్చే విధానం మెరుపు తూర్పును ఉదయించి చదువు రావచ్చనం ఎన్నో వచనం ఇరవై ఏడవ వచనంలో చూస్తున్నాం మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏ రీతిగా కనబడనో మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు ఏ రీతిగా అగ్గుపడనో అలాగుననే మనుషుకు మన అంటే హోల్ వరల్డ్ విల్ విట్నెస్ ఇట్ చూస్తుంది ఆయన రాకడా ప్రతి నేత్రము ఆయనను చూచింది వాక్యం కాబట్టి చూడండి ఇది సీక్రెట్ కాదు అది సీక్రెట్ అయితే ఎప్పుడో అమాంతంగా నీకు తెలియకుండా అయిపోవాలా కానీ ఆయన అంటున్నాడు ఆయన నోటిద్వారు అంటున్నాడు కదా నా నేను వచ్చే విధానం మనుష కుమారుడు వచ్చే విధానం ఎట్లుంటది ప్రతి నేత్రం చూచును అంటున్నాడు అంటే నోమోర్ సీక్రెట్ అది అది సీక్రెట్ కాదు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఎవరు గుర్తెరగకపోయారంటే మీరు చెప్పండి ఎవరు గుర్తిరగకపోయారు యథావిధిగా జీవిస్తూ ఆచారబద్ధంగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించని వారు లేఖలను పరిశోధించని వారు విల్ తర్వాత హెచ్చరిక ఇచ్చినా విననివారు ఎందుకంటే నోవాహు తన తరానికి హెచ్చరించి సువార్త ప్రకటించిన హెబిల్ రాష్ట్ర చేస్తాం విశ్వాస సంబంధించిన బోధ అది నోవాహు తన తరంలో నిందరహితుడుగా వారికి సువార్త ప్రకటించెను అనుంది వాక్యం అంటే తన తరానికి చెప్పాడు అంటే రొటీన్ లైఫ్లో ఉన్న వారికి చెప్పిండు కానీ వాళ్ళు వినలే అది పాయింట్ అక్కడ కాబట్టి వై దే న్యూ నాట్ ఎవరికి జలలేదు జలప్రలయం రాబోతుందని రొటీన్ లైఫ్ లో ఉన్న వారికి అంటే మెకానికల్ లైఫ్ లు ఉన్న వారికి అంటే ఆచారబద్ధమైన జీవితం అది ఆచారబద్ధమైన జీవితంలో ఉన్న అది గుర్తించలేని స్థితిలో ఉన్నారు ఎందుకు గుర్తు తెలియజేసి మనం చూపించాడు ప్రభు యశ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై వచనంలో మనుషులు ఎట్లా ఉన్నారన్న విషయాన్ని అర్త్ షాల్ రీల్ టూ అండ్ ఫ్రో లైక్ అ డ్రంకర్డ్ ఈ విషయం ఇప్పుడు మీకు అర్థం కావాలా చూడండి ఇరవై అధ్యాయం ఇరవై వచనం భూమి మత్తుని వలె కేవలము తూలుచుంది అక్కడ కొంతసేపు ఆగదం చూడండి భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది దర్త్ రీల్ ట్రూ అండ్ ఫ్రో లైక్ అంకడ్ కాబట్టి మనకు తెలుసు భూమి అంటే భూ సంబంధులు లేక సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవారు ఆకాశ సంబంధులు అంటే సంపూర్ణంగా సత్యాన్ని స్వీకరించిన వారు కాబట్టి ఆకాశ వాసులు అంటే సత్యాన్ని తెలుసుకున్నవారు వెలుగును ధరించుకున్నవారు వెలుగులో జీవించిన వారు భూ సంబంధాలు అంటే సగం సత్యం సగం అబద్ధం కాబట్టి వాళ్ళ కిందనే ఉండిపోతారు అంటే ఇంకా వాళ్ళు ఆ స్థితికి ఎదగనివారు అన్నట్టు ఆత్మీయ జీవితంలో కాబట్టి ఎందుకు ఆ రీతి కొన్నట్టే చూడండి మీకు తెలుసు మత్స్వార్త ఇరవై ఐదు వందల మనం ఎన్నిసార్లు ధ్యానించిన ఇరవై ఐదు మత్స్వరవార్త ఇరవై అది ఏం సంబంధించింది చెప్పండి కన్యాకులకు సంబంధించింది పది మంది కన్యాకులకు సంబంధించింది ఐదు మందికి బుద్ధి లేదు మందికి బుధి ఉంది అయితే పది మంది అయన వచ్చే టైంకి ఏం జరిగిందో అక్కడ రాయబడింది పది మంది ఏం చేసిండ్రు అందరు అందరు పది మంది కునికి నిద్రించిరి నిద్రించడం అన్న విషయం బాగా అర్థం చేసుకోండి మత్తిల్లడం మత్తు నిద్రకి సాదృశ్యం కాబట్టి బుద్ధి వారు బుద్ధి గలవారు కూడా కునికి నిద్రించిరి అంటే నాకు అంత తెలుసు అన్నాడు కానీ ఆయన వచ్చే టైంకి ఒక ఐదు మందే బుద్ధి తెచ్చుకున్నారు కాబట్టి నీ సేవా విధానం అది నువ్వు చెప్పే వాక్యం విని ఒక హాఫ్ ఆఫ్ హాఫ్ అంటే ఐదు పదిలో ఐదు అంటే హాఫ్ కదా ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీపులే ఈ సత్యాన్ని స్వీకరించగలుగుతున్నారు ఆయన వచ్చే టైంకి కానీ ఫిఫ్టీ పర్సెంట్ స్వీకరిస్తలేదు కన్యకలే కానీ రక్షణ బంధన వారే కానీ వాళ్ళ అవకాశం పొగొట్టుకోవడం మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా మద్దిల్ వాళ్ళ సంగతి అక్కడ ఏం చెడు చూడండి పాకవలే ఇటు ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దాని మీద భారంగా ఉన్నది అది పడి ఇంకా ఎన్నటికీ లేయదు అన్నట్టు కాబట్టి వీరి పరిస్థితి అంత భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికి తెలియలేదు ఎవరికైతే తెలియలేదో ఎవరు గుర్తెరగలేదో వారిని అందరినీ జలం ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఎవరు గుర్తిరగలేదో వారందరూ కోనిపోరారు కాబట్టి ఎవరు గుర్తెరిగినరో వారిని ఏం చేసింది జలం చెప్పండి ఈ పాయింట్ ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది నేను లాస్ట్ వీక్ అక్కడే ఆపేసిన వాక్యం జలము ఎవరిని తీసుకొని పోయింది ఎవరిని విడిచిపెట్టింది అంటే సగం సత్యం సగం అబద్ధం అంటే భక్తిహీనత అంటే భక్తి నుంచి హీన స్థితికి దిగిన వారిని భక్తిహీనత అంటాం కాబట్టి భక్తిహీనులని జలము తీసుకొని పోయింది భక్తి భక్తి ఈ ఈ పాయింట్ ఎవరు చెప్పారు నేను చెప్పిననా చూడండి చూడండి అది పాయింట్ ఏ స్లో చెప్తు అట్లనే ఉంటదంట ఆయన వచ్చే టైం కూడా అట్లానే ఉంటదంట ఎవడు గుర్తిరగడంట ఎందుకు గుర్తిరగడంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకు గుర్తిరాడు అంటే నాకంటే నీకు ఎక్కువ తెలుసా మా నీకు ఎక్కువ తెలుసా మా నీకు ఎక్కువ తెలుసా ఆ అహంతో నేసే ప్రశ్న వలన వాళ్ళ మైండ్స్ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి మనం కూడా ఏంటంటే అటువంటి ప్రశ్న మనం కేర్ఫుల్ గా ఆన్సర్ ఇవ్వాలా ఒకవేళ ప్రభు చెప్తే దాన్ని ధృవీకరిస్తావా వాళ్ళ పాస్టర్ గురించి మనం మాట్లాడద్దు అర్థమవుతుందా ఎందుకంటే అది ఆహ్వానికడ్డం ఐడెంటిటీ క్రైసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి చర్చ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం ఏం ఒకవేళ ప్రభు చెప్తే దాన్ని స్వీకరిస్తావాళ్ళ ప్రభు చెప్తే ప్రభు మాట అబద్ధం అవుతుందా అట్లా క్రాస్ చెక్ చేయాల మనుషులతో మాట్లాడతాడు సంభాషిస్తప్పుడు కాబట్టి గుర్తిరగని వారిని అందరినీ అది కొనిపోయింది కానీ ఎవరిని విడిచిపెట్టింది ఒక కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని విడిచిపెట్టింది అంటే అది ఎంత టైనీ టైని కదా వెరీ టైనీ గుంపది లక్షలాది ప్రజలు కొట్టుకొని పోతే ఒక స్మాల్ ఫ్యామిలీనే విడిచిపెట్టింది జలం అటువంటి ఫ్యామిలీ మనం ఉండాలన్న విషయాన్ని అక్కడ మనం నేర్చుకుంటాం అక్కడ నుంచి మన ప్రభు చెప్పింది కానీ మరి కొంచెం కిందికి వెళ్ళినప్పుడు మనం లూకాస్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ రోజు మనం నేర్చుకోవాలా ఇది మన ప్రభు నోటి ద్వారా వచ్చిన ప్రవచనం ఇది లూకాస్ వార్త పదిహేడవ ఇరవై ఆరో వచ్చినం ఇది రెండోసారి జరిగింది గతంలో రెండు సార్లు ఆల్రెడీ జరిగింది ఆయన తీర్పుకు సంబంధించిన విషయం చూడండి జాన జాగ్రత్తగా మన ప్రభు మాట్లాడుతున్న మాట ఒక దశలో ఒక దశలో మత్తేశ్వర తిరునాద్యంలో నోవా కాలంలో ఎట్లా జరిగిందో చెప్తున్నాడు ఇప్పుడు నోవా తర్వాత ఎంత కాలం ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ అనుకుంటా డిఫరెన్స్ అంత ఐడియా లేదు నోవాహుకి కాలంకి ఎంత డిఫరెన్స్ తెలుస నేనైతే నా జ్ఞాపకం లేదు క్యాలిక్యులేషన్స్ అంటే మీకు ఆ ప్యాటర్న్ అర్థం కావాలా ఎన్ని ఎన్ని సంవత్సరాలకి ఆ విధానం నెరవేరుతుంది అది మీరు గ్రహించగలిగితే నెక్స్ట్ ప్యాటర్న్ ఎప్పుడో మీరు ఊహించగలరు అది మనకు చూపించింది దేవుడు విధానం ఆ ప్యాటర్న్ అనేది ఆ విధానం ఎందుకంటే ఇది క్యాలెండర్ సంబంధించిన విధానం కాదు చాలా మంది ప్రిడిక్ట్ చేశారు నైన్టీన్ లో ఫస్ట్ టైం ఏసు వస్తారు దాని 1975 నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో అని వస్తాడు నైన్టీన్ ఎయిటీస్ లో కూడా చాలా మంది రాత్రి అంతా మేల్పుడు ఎత్త పడతాం అది ఎత్తబడలేదు ఏం కాలేదు మళ్ళా అదేవిధంగా కొన్ని చర్చసే రెడీ అయిపోయినా ఈ నైట్ వస్తున్నాడు యేసు ప్రభు మనం నైట్ అంతా మేల్కొని ఫాస్టింగ్ చేసి ఇప్పుడు చేశారు ఆయన రానేలేదు మనం ఆక్వర్డ్ పొజిషన్ లో మన ప్రభు నాటి అరీతిగా ఆయన చెప్పిన విధానం ఏంటి జలప్రలయం ఏ రీతిగా వాళ్ళని కొనిపోయింది అలాగనే అంటున్నాడు కాబట్టి చూడండి ఇక్కడ చెప్తున్న విధానం లోతు సంబంధించిన కాలం ఇది చూడండి నోవాహు దినంలలో జరిగినట్లు మనుషు కుమారుని దినం లోను జరుగును తర్వాత అందరినీ నాశనం చేసింది కదా ఇప్పుడు అర్థం చేసుకోవాలి కొనిపోవడం అంటే ఏంది జలము అందరిని కొట్టుకొని పోయిందంటే ఇప్పుడు ఇప్పుడు చూసిన వాక్యం ఏంది అందరు నాశనానికి కొనిపోతున్నారు జలము అందరిని ఎక్కడ తీసుకుపోతుంది నాశనానికి బాగా అర్థం చేసుకోండి అందరిని నాశనానికి తీసుకుపోయింది జలము అంటే వాళ్ళు శాశ్వతంగా నాశనం అయిపోయినరు అన్న విషణ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మరి కొంచెం కిందికి చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా ధ్యానించండి ఇది సెకండ్ ఈవెంట్ గతంలో జరిగింది సెకండ్ టైం లోతు కాలం అంటే రఫ్లీ నాకు అనుకుంటా నో వాకి లోతుకి రఫ్లీ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ డిఫరెన్స్ ఉండొచ్చు ఫోర్ ఇయర్స్ డిఫరెన్స్ ఉండొచ్చు నేను క్యాలకులేట్ చేసి కన్ఫర్మ్ చేసుకుని తర్వాత చూసుకుంటాను నేను లోతు కాలం గురించి ఇక్కడ చెప్తుండది ఏ స్ప్రో చూడండి త్వరగా లోతు దినంలలో చూడండి లోతు దినంలో జరిగినట్టును జరుగు ఎప్పుడు జరుగుతుంది మనుషుఖమని రాకడ దినం లోత్ దినంలలో ఎట్లా ఉండేనో మనుషుకు రాకడం ముందు దినంలు కూడా అట్లనే ఉంటాయి అన్నాడు అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబుల్ ప్రాఫెస్ లోతు దినంలలో ఎట్లా ఉన్నాయి డేస్ అట్లా ఉన్నాయి ఆ డేస్ అర్థం అవుతే ఖచ్చితంగా మన ప్రభు రాక చాలా సమీపంగా ఉందని అర్థం చేసుకుంటావు ఇప్పుడు చూడండి ఆయన దినంలు ఎట్లున్నాయి లోతు కాలం ఎట్లుండో చూడండి పాయింట్ నెంబర్ వన్ తినడం తాగడం రొటీన్ లైఫ్ థర్డ్ పాయింట్ కొనుచ్చు అమ్ముచ్చు అంటే బిజినెస్ ఎక్కువ అయిపోతుంది ప్రపంచమంతట మూడవది అగ్రికల్చర్ ఫుడ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది తర్వాత రియల్ ఎస్టేట్ ఇండ్లు కట్టడం రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్రదర్ ఎంత రియాక్ట్ అయింది అందుకే రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు రాచు బ్రదర్ సో నువ్వు కూడా అందులో పాల్గొందుతున్నావు ఆయన ప్రాఫెస్ నెరవేరే దాంట్లో నువ్వు కూడా పాల్గొందుతున్నావు అన్నట్టు బిజినెస్ కూడా ఇన్వాల్వ్ అయింది సో ఇండ్లు కట్టడం రియల్ ఎస్టేట్ బిజినెస్ అదొక అదొక సైన్ ఏ బైబుల్ స్టైల్ మీరు చుడకపోవచ్చు ఏ కాంప్యూటర్స్ లో చూడకపోవచ్చు కానీ ఏ స్టోర్ అక్కడకు సంబంధించిన సూచనలో ఒకటి ఏంది రియల్ ఎస్టేట్ తర్వాత ఫుడ్ బిజినెస్ అది ఎప్పుడైనా ఫ్లరిషింగ్ బిజినెస్ విపరీతంగా అయిపోతున్నాయి హోటల్స్ కదా విపరీతంగా అయిపోతున్నాయి హోటల్స్ అంటే మరి తినడానికి అవకాశం లేక హోటల్స్ పెరుగుతున్నాయా చెప్పండి మీరు అర్థం చేసుకోండి లేక నాకు ఓపిక లేక ఇంట్లో వండుకోలేక నేను బయటకు తింటున్నానా అనొచ్చు కదా మనుషులకు ఓపిక లేక హోటల్స్ పోతున్నారు హోటల్ లో కూర్చొనికే ఊపికి ఉంటుంది కదా హోటల్ ఎంత దూరమైనా పోతున్నాం కదా దానికే దోపిక్ కదా ఉండడం కష్టం కరెక్ట్ పోవడానికి కష్టం కాదు పర అవన్నీ అని రాకడా ముందు సూచనలు అంటే లోతు కాలం కూడా అట్లా ఉండే అంటే రియల్ ఎస్టేట్ కూడా ఒకప్పుడు చాలా పెద్ద బిజినెస్ ఫ్లరిష్ అయింది గతంలో లోతు కాలంలో అది తర్వాత ఇప్పుడు ఎండ్ టైమ్స్ లో బాహటంగా గ్లోబల్ స్కేల్ ఈ లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చండి అంతకుముందు లేకుండా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసింది ఒక రెండు కంపెనీస్ ఏమో స్టార్ట్ చేసినాయి సరే మన మన బోధ ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంటది సంపత్ యాక్షన్ చాలా కేర్ఫుల్ గా వింటుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన విత్ ఇన్ ఇష్టం ఇన్వెస్ట్మెంట్స్ రెండు మూడు రెండు కంపెనీలే నాకు తెలుస్తా అక్కడికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ లో స్టార్ట్ చేసినాయి బాగా ప్రాఫిట్స్ షేర్ చేసినాయి ఇన్వెస్టర్స్ తోని నేను ఆ కంపెనీ గురించి ఇప్పుడు చెప్పాను కానీ మేము చెప్పాల్సి మీకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అదొక సైన్ మన ప్రభు సంబంధించిన సైన్స్ లో ఇదొక ముఖ్యమైన సైన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అది లాస్ట్ పాయింట్ అక్కడ చెప్తున్నాడు లోతుకు సంబంధించిన కాలం లోతు కాలంలో కూడా మనుషులు తినడం త్రాగడము రొటీన్ లైఫ్ దాని తర్వాత నారు నాటడము తర్వాత ఇంకోటి అమ్మడము కొనడం అమ్మడము కొనడం బిజినెస్ దానికి ముందు ఇంకోటి ఉంది ఆ అమ్ముచ్చు కొనుచు కాబట్టి ఫోర్ సైన్స్ అన్నట్టు ఖచ్చితంగా ఇవి ఇప్పుడు మన కాలంలో బహు విస్తరించి ఈ సైన్స్ బాహాటంగా గ్లోబల్ స్కేల్ లా కనిపిస్తున్నాయి మనకి కాబట్టి ఖచ్చితంగా ఆయన రాకడా సంబంధించిన సూచనలు ఇవి ఎంతో దగ్గరగా ఉన్నాయని చెప్తుండతే జరిగింది అక్కడ చూడండి అయితే సదమా ప్రాంతాన్ని విడిచిపెట్టి విడిచిపెట్ట దినమున చూడండి ఆకాశం నుండి అగ్ని కందకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను అది అది పాయింట్ ఆ ప్రకారమే ఆ మనుష కుమారుడు ప్రత్యక్షముకు దిన అట్లా జరుగుతుంది ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి ఆయన ప్రత్యక్షముకు దినములో ఎట్లా ఉంటుంది ఆకాశం అగ్ని అగ్ని ఎట్లా కుమరించబడి ప్రజలందరినీ దహించి వేసిందో ఆ ప్రకారమే కాబట్టి చాలా క్లియర్ గా అదే ప్రకారం ఆ ఈవెంట్ అట్లుంటది అని చెప్తున్నాడు కాబట్టి సరే పాయింట్ ఏంటంటే మనం అర్థం చేసుకుంది జలము తిరిగి రాదు ఎందుకంటే నాకు చెప్పిండు నేను ఇక మీ ఇక మరోసారి నేను మనుషులని జలంతో శిక్షించడానికి వాదనం చేసుకున్నాడు ప్రభు కదా మీరు అనొచ్చు కాబట్టి ఈసారి అగ్నిగంధకమ్మలు కుమరించబడబోతున్నాయి ఆ బ్రదర్ అని కదా నిజంగా అగ్నిగంధ కమ్మలు అక్కడి నుంచి కుమరించబడితే మన పరిస్థితి ఏమైతే అని ఈ రోజు కూడా ఉంది సొదమ కుమర అంత బర్ంట్అవుట్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ క్రితం జరిగిన స్టోరీ ఇది హిస్టరీ ఈరోజు కూడా ఎవిడెన్స్ ఉంది మీరు ఆ ప్రాంతం పోతే యూట్యూబ్ లో చూడండి సౌడమ్ అండ్ గోమరం కొట్టి చూడండి అక్కడ ఇప్పటికి కూడా ఆ ఉప్పు గడ్డలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ చూస్తే అక్కడ ఉప్పు గడ్డలు ఉంటాయి ఉప్పు స్తంభాలు ఉంటాయి ఉప్పు గడ్డలుంటాయి ఇట్లా ఆ తవ్వుతే ఆ గోడలు ఇట్లా తవ్వితే అంత ఉప్పుగడ్డలు ఉంటాయి మట్టిలో ఎక్కడ తోతే అక్కడ ఉప్పు గడ్డలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నెరవేరేది చరిత్రలో అన్న దాన్ని అది అది మనకి ప్రాభు జ్ఞాప్రాంతంగా పెట్టింది లేకపోతే ఎప్పుడూ అది కొట్టుకోపోయాడు గాలికి కదా ఇప్పుడు ఉదాహరణకి బబులోను బబులోను బూది గంధంలోకి అది పోయింది దాని మీద కొన్ని వేల సంవత్సరాలకి ఆ దుమ్ము ధూలి మీద పడి ఆ లేయర్స్ అంతా పెద్దగా వెళ్ళిపోయినాయి అదేమో చాలా లోపల భూగర్భంలో దాని ఎవడు పడి దీయలేడు బబులోని బయటి దీయలేరు దాన్ని ఎవడు కట్టలేడు సద్దాం హుసేన్ ట్రైనింగ్ చేసింది అని కట్టలేకపోయాడు కాబట్టి ఎవరు కూడా దాన్ని కట్టారు ఎందుకంటే అది శపితమైంది కానీ ప్రడంధంలో ఉంది బబ్లం గురించి మనం చూసినాం ఎన్నిసార్లు కాబట్టి రోజు మనం ఉంటుంది అదే కాలం అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి మీరు ఇప్పుడు మళ్ళీ ఇది ఎతవడే సంఘానికి సంబంధించిన విషయం అయితే చెప్పండి లోతు కాలం నోవాహు కాలం ఎతవడ సంఘానికి సంబంధించి వాళ్ళు అట్లా వాడుకుంటారు కదా ఈ బోధని కాబట్టి ఎందుకు మతయ సువార్త ఇర్నాలు అధ్యయంలో చివరి సూచన చూడండి చివరి సూచన మతే సువార్తలో సోమవారం మనం అక్కడికి ముగించినాం మరి కొంచెం ముందుకు వెళ్తాం ఈరోజు ఈరోజు క్రైస్తవ సంఘము బాగా ఆచారబద్ధంగా పాటలు పాడుకుంటా మ్యూజిక్ ఫుల్ సిస్టమ్స్ మ్యూజిక్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టుకుని పాటలు వినుకుంటా ఐశ్వర్యాన్ని బాగా పెంపొందించుకుంటా ఉంది కానీ చూడండి ఈ విషయాలు ఎవరికి అర్థమవుతున్నాయి ముద్రించబడ్డ వారికి తప్ప ఎవరికి అర్థం కావు ఆ ముద్రలో మనం ఉండాలన్న బోధన మనం కొంతకాలం కిందట ధ్యానించినాం ఈ లోకం మీదకి ఆయన తీర్పు పడకముందు నువ్వు ముద్రించబడకపోతే మనం చూసిన ప్రాణగందంలో ఈ వాక్యాన్ని మనం నలుగురు దూతలు ఈ లోకం మీదకి దేవుని యొక్క శిక్షని అమలు పరచడానికి సిద్ధంగా ఉండరు కానీ ఐదవ దూత వచ్చి కొంతకాలం ఆగండి మా దేవుని దాసలను ముద్రించేంత వరకు ఈ లోకానికి మీరు ఏ హాని చేయొద్దని ఆజ్ఞాపించింది అదే మన మన బోధ మనం నేర్చుకున్న బోధ ఏంటంటే అందరూ ఆ సీలింగ్ లకు రావాలా ఆ సీరింగ్ లోకి వచ్చినాక ఈ లోకం మీదకి తీర్పు స్టార్ట్ అవుతుంది అదే ఆ విషయాలే మనం కొంత కాలం కిందట ధ్యానించినాం కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఉన్నాం ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా ఇటువంటి బోధని ప్రకటిస్తే ప్రకటించనీయరు ఎందుకంటే అపూస్తకరాలను మనం చూస్తాం మీరు ఇటువంటి బోధ ప్రకటించు సత్యాన్ని ప్రకటించొద్దు అని ఖచ్చితంగా వాళ్ళు హెచ్చరించారు కానీ అపోస్తలు ఏం చేశారు చెప్పండి మానేనరా నాకు ఈ బోధ ప్రకటించనీయలేదు అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు వినరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ బ్లైండెడ్ బ్లైండెడ్ ఆల్రెడీ నేను తెలుసుకున్నాను ఇది మాకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే అది వాళ్ళ లైఫ్ స్టైల్ నేను పడవ వాడుకుంటా ఉంటాను ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటా ఉంటాను త్రిమల కాలంలో నాకు ఏం కాదులే నేను అమాంతంగా ఎంత పడతాను అది వాళ్ళ బోధ ఇది యూనివర్సల్ చర్చ్ సిస్టమ్ ఏ డినామినేషన్ అయినా కానీ ఏ ప్రాంతమైనా కానీ ఇదే బిలీఫ్ కానీ మనం కాంప్రమైజ్ కాం ఎందుకు మనము ఎవరికి విధేయత చూపిస్తున్నాం మనుషులకా లేక దేవుడికా కాబట్టి మనం దేవుడికి ఏదైతే చూపిస్తున్నాం కాబట్టి కాంప్రమైజ్ కాకుండా అఫ్కోర్స్ ప్రేమతోనే మనం ఇది ప్రకటిస్తూ ఉంటాము చర్చి ఆల్రెడీ చేయది బోదం మనకు తెలుసు మెయిన్ స్ట్రీమ్ చర్చ్ ఎట్టి పరిస్థితిలో ఇది సహించలేదు ఎందుకు చూడండి తిమోతి రాస రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినం ఎందుకు చర్చ్ సిస్టమ్ దీన్ని భరించలేదు ఈరోజు మెయిన్ చర్చ్ మెయిన్ లైన్ చర్చెసే గానీ ఈవెన్ బ్రదరిన్ సంఘాలు కూడా ఈవెంజలికల్ సంఘాలు కూడా ఇవి భరించలేవు ఈవెంజలికల్ సంఘాలు మెయిన్ ఆంగ్లికన్ సంఘాలకి వ్యతిరేకం ఎందుకనగా జనులు చూడండి హిత అంటే హిత అంటే మంచి బోధ హిత బోధ ఆరోగ్యకరమైన బోధ హిత బోధను జనులు సహింపక దురదవులు గలవారై ఇప్పుడు బాగా చేసుకోండి దురదచ్చులు గలవారై ఫస్ట్ పాయింట్ తర్వాత తమ స్వకీయ ఇది పాయింట్ దురాశలు వాడికి ఏదో ఆశ ఉంది ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలనేది దురాశ ఈ లోకాన్ని సంపాదించుకోవడం అనేది దురాశ కానీ వాళ్ళకి అది చాలా ఉందనే విషయం జ్ఞాపం చేసిన తర్వాత ఏముంది చూడండి ఇది ఈ పాయింట్ మీరు బాగా తీసుకోవాలి అనుకూలమైన బోధకులను తమ పొగు చేసుకుంటారంట అనుకూలమైన బోధకులను అందుకే మన బోధన స్వీకరించిన వాళ్ళు ఇది చాలా అన్కంఫర్టబుల్ బోధ కదా డిస్టర్బ్ చేస్తుంది మనుషులను నేను ఎప్పుడు మన కంపారేటివ్ అండర్స్టాండింగ్ కాబట్టి మనం గీతలను వర్ని కించపరచకుండా చెప్పే బోధేది ఇప్పుడు యాక్చువల్గా మనం చర్చి సిస్టమ్ విరుద్ధం మనం వేరే మతస్థలకి కాదు కదా మనము ఎప్పుడు వేరే మతస్థలకి డిస్టర్బ్ అయ్యే కాదు మనం వేరే మతస్సులను చాలా ప్రేమిస్తాం మన ప్రాబ్లం ఏంటంటే చర్చి సిస్టమ్ చర్చి స్వీకరిస్తలే బోధన చూపించినా కూడా మనకు సమస్య అక్కడే ఇప్పుడు ఎందుకంటే మనకి వేరే మంద కూడా ఉంది బయట ఒక మంద ఉంది లోపల ఒక మంద ఉంది రెండు మందాలు కలవాలన్నాడు ఏసు వ్యూహన్సు వార్తలో రెండు మందాలు కలిస్తే అప్పుడు ఒకటే మంద అవుతుంది కాపర్ ఒకడు కానీ రెండు మందలు లోపల మందా చెడిపోయింది బయట మంద చెడిపోయింది అది మనము తప్పిపోయిన కుమారునికి సంబంధించిన ఉపన్లు ధనించినాం వాడు బయటికి పోయి తప్పిపోయాడు ఒక లోపల నుండి అన్న లోపల నుండి తండ్రి మీద గొనుగుతున్నాడు సనుగుతున్నాడు నాకు ఏ రోజు కూడా ఒక నా స్నేహితులతో పాటు కలిసి పండగ చేసుకోవడానికి నాకు ఏ రోజు కూడా ఒక గొర్రెనివ్వలేదు ని వాడు తయటికి పోయి డబ్బంతా వృధా చేసి వ్యభిచారులతో జీవించి వాడు తిరిగి వస్తే వాణి కోరిక అంతగా పండగ చేసిండే అని సనిగిండు తండ్రి మీద అంటే వాడు లోపల చర్చలో ఉండి కూడా తప్పిపోయాడు వాడు మరొకడు బయటికి పోయి అంటే ఎంటర్ చర్చి సిస్టమ్ తప్పిపోయిందని ప్రభు మనకి ఆ ఉపమానం చూపించింది అట్లా బోధించారు పాస్టర్స్ బయటోన్ గురించి మాట్లాడతారు తప్పిన కుమార్ గురించే బోధంతా ఉంటుంది కానీ లోపల గురించి ఉందడు అక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే అంటే చర్చ సిస్టమ్ పర్లోగరాజని దేవతను పోల్చాలా తప్పిపోయిన కుమారుతని పోల్చుతున్నాడు ప్రభు అక్కడ ఒకడు బయటికి పోయి తప్పిపోయి ఒకడు లోపల తప్పిపోయి అన్నదే చర్చ సిస్టమ్ ఈ రోజు అట్టు ఉంది అంటున్నాడు బట్ లోపల సనుగుతున్నాడు బయట ఉన్నాడు వాడి జీవితం ఇంకెట్ ఉందో మీకు తెలుసు బయట ఉంటే దుర్లభమైన జీవితం కదా చాలా భయంకరమైన జీవితం కాబట్టి జనులు హితబోధను సహించరు ఎండి టైమ్స్ లో మంచిగా ఎందుకంటే ఇప్పుడు హితబోధ ఎందుకు ఎందుకు సహించారంటే చూడండి వాళ్ళ లైఫ్ స్టైల్ అది అన్కంఫర్టబుల్ నీకు సత్యం బయలుపరచబడ్డప్పుడు ఎందుకు ధృవీకరిస్తాం ఉదాహరణకి నేను చెప్పే బోధ సత్యమైనప్పుడు ఎందుకు ధృవీకరించాలా ఎందుకు త్రునీకరిస్తారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది కంఫర్టబుల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ డిస్టర్బ్ అవుతుంది వాడు చేసే బిజినెస్ డిస్టర్బ్ అవుతుంది అందుకు వాళ్ళకి ఇది సైన్స్ లే రే కానీ చూడండి నువ్వు సహించకపోతే నీకే నష్టం అని చెప్తుంది వాక్యం సత్యం నాకు చెవినీయక చూడండి కల్పన కథలు ర్యాప్చర్ బోదా కల్పన కథ అది నేను వచ్చేవారమే చూపిస్తా ఎట్లా కల్పన క్రియేట్ అయింది అది ఎట్లా క్రియేట్ అయింది ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఏ దేశంలో క్రియేట్ అయింది ఎవరి ద్వారా క్రియేట్ అయింది ఎట్లా అది ఒక దేశం నుంచి ఇంకో దేశం ఎట్లా వచ్చింది ఏ ఫాస్టర్ దాన్ని ఒక దేశం నుంచి ఒక దేశం తీసుకొచ్చిండ్రు అది యునైటెడ్ స్టేట్స్ ఎట్లా పోయింది ఆ దేశం నుంచి మన దేశం ఎట్లా వచ్చింది మన దేశంలో దాన్ని ఎట్లా పెంపొందించు అవన్నీ నేను మీకు చర్చ్ హిస్టారికల్ హిస్టరీ పర్స్పెక్టివ్ లో చూపిస్తాను వచ్చేవారం ఎందుకంటే ఈ వారము ఈ వాక్యాలు అయిపోతాయి కాబట్టి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే దురద చెవులు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎండి టైమ్స్ లో మనుషులకి దురద చెవులు కలిగిన వారు తర్వాత దురాశలు వాళ్ళకి అమితంగా దురాశలు ఉంటాయి దాని తర్వాత వారి కొరకు అనుకూలమైన బోధకులని జమ చేసుకుంటారు అనుకూలమైన అంటే వాడికి ఏది అదే అటువంటి వాడే కావాలా నీ హృదయం నచ్చుకుంటే బోధ నీకు అవసరం లేదు మనం చెప్పే బోధ కొందరికి అవ్వ నొచ్చు నొచ్చుకోలేదు అది ఇక్కడ కొంతమంది ఒక దశలో నొచ్చుకోలేదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ క్రితం వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంకా వాళ్ళు రాలేదు ఇక్కడికి సరే వాళ్ళ పట్ల మనకి ఇంకా ప్రేమ ఉంది తిరిగి వస్తే కూడా మనం వాళ్ళని ఆహ్వానిస్తున్నాం వాళ్ళని ఏం తృఢీకరించామన్నాం మనం నుంచి అదే చెప్తున్నాం వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయినారు మనం ఎవరిని ద్వేషించి పంపలేదు ఇక్కడ నుంచి వాళ్ళకి బోధ అనుకూలంగా లేదు వాళ్ళకి కంఫర్టబుల్ బోధ కాదు వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది బోధ బట్ నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు నీలో ఏదో లోపం ఉండటే కదా నీళ్ళు అసత్యం ఉన్నట్టే కాబట్టి ఇది డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దురద చెవులు అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి దురద చెవులు ఏంటంటే నాకు ఇష్టమున్న బోధ నాకు ఇష్టమైనదే దురద చెప్తాం నీకు దురద బాగుందంటాం కాదు మన భాషలో చెప్పినట్టే వీడికి బాగా దురద అంటే వీటికి ఏది ఇష్టమో అదే పట్టుకుంటాడు అన్నట్టు కాబట్టి మనము అటువంటి దురద చెవులు గలవాలం కాదు మనము ప్రభుకి అవకాశం ఇచ్చేవాళ్ళం ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో దానికి ముందు యూదా పత్రిక యూధా పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణ కూర్చి మీకు మీకు వ్రాయవాలని చూడండి విశేష ఆసక్తి గలవాడి ప్రయత్న పరచండగా పరిశుదులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు చూడండి మీరేం చేయాలప్పుడు పోరాడాల బోధ కొరకు పోరాడాలి కదా మీకు బయలుపరచబడ్డ బోధ ఇది ఇది సత్య బోధ కదా ఆయన రాక సంబంధించిన బోధ కరెక్ట్ గా నీకు అర్థం కాకపోతే ఆయన రాకడను గ్రహించలేవు అది పాయింట్ ఇక్కడ మనం నేర్చుకున్నది కాబట్టి ఏది సత్య ఏది సత్యమైనది కాదు ఏది హితబోధ ఏది కాదు అది నువ్వు గ్రహించకపోతే నీ లైఫ్ అట్టు ఉండదు కదా ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు నమ్ముకున్న దైవము నీ ఎదుట నిలబడకపోతే ఆ రోజు యుగ సమాప్తి కాలంలో నీ పరిస్థితి ఏంటి అరే నేను చిన్నప్పటి నుంచి నమ్ముకున్న విధానం కాదే ఇది అప్పుడు ఏం చేయలేము కదా ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో చెప్తారు ఒక సామెత మళ్ళీ ఆ దీపం ఆరిపోయే టైంలో నువ్వేం చేస్తావు నీ దీపమే ఆరిపోతుంది ఆయన వచ్చే టైం అట్లుంటది ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దైవము నీ ఎదుట ఉండకపోతే ఆ రోజు నీ పరిస్థితి ఏంది అదే కదా మన ప్రయాసం ఇక్కడ మనం ఎందుకు ఇంతగా వెతుకుతున్నాం వీటన్నిటినంటే దాని గురించే ఆ రోజు నేను డిస్టర్బ్ కావద్దు ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప సేవకులు ఆ రోజు అంటున్నారు ప్రవ్వా నీ నామంన మేము ప్రవచించలేదా అంటే ప్రవచించినారు నీనామం మేము రోగులను స్వస్థపరచలేదా చేసిన అద్భుతాలు నీనామన మేము దయంలో వెలగొట్టలేదా నీనామన మేము అద్భుతములు చేయలేదా అని అంటున్నారు కానీ ప్రభు ఏమంటే తెలుసా అక్రమం చేయవన్నారా మీరు ఎవరో నాకు తెలియదు ఎందుకు మీరు ఎవరు నాకు తెలియదు మీర ఏసుక్రీస్తున్నామనే కదా వాళ్ళు ప్రవచించారు ఏసుక్రీస్తున్నామని మీరు దయంలో వెళ్ళగొట్టారు ఏసుక్రీస్తున్నామనే వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు కదా రోగులను స్వస్థపరిచారు కదా మరి ప్రభు అంటున్నాడు మిమ్మల్ని మీరు ఎవరో నాకు తెలియదంటే వారి పరిస్థితి ఏంది ముప్పై నలభై సంవత్సరాలు నువ్వు సేవ చేసి ఆ రోజు నువ్వు ఎవరో నాకు తెలియదు నీ పరిస్థితి ఏంది చాలా వేదన అది అటువంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు నా ప్రార్థన మరి విశేషంగా సేవకులు మీరంతా సేవకులు కాబట్టి మనలో ఎవరిని కూడా అటువంటి అటువంటి పరిస్థితి తటస్థించద్దు ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎట్టడం తెలుసా ఆయన వచ్చి మనం చూసినాం కదా తప్పిపైన కుమారునికి సంబంధించిన బోధ కూడా అదే తప్పిపైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ వీధి చివరిలో ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకొని హత్తుకున్నాడు కొడుకుని మన ప్రభు కూడా అంతే మనం ఈ లోకం నుంచి విడిచినాక ఆయన మనల్ని హతుక్కోవాలా మనల్ని కౌగిలించుకోవాలా హతకోవడం అంటే అంతే కదా కౌగులించుకోవాలా తండ్రి పిల్లల్ని కౌగులించినట్లు మనల్ని కౌగులించుకోవాలా నువ్వు కూడా ధైర్యంగా ఇవ్వడాలా సకల గోత్రంలో రమ్ము కొట్టుకుంటూ పరిగెత్తే వాళ్ళు కాదు మీరు ఆయన వచ్చే విధానం నీకు తెలుసు కాబట్టి ఆయన వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆయన కొరకు కనిపెట్టుకుంటావు ఎంత కాలమైంది తండ్రిని నేను చూసి అంత రాలేదు మీరు ఎప్పుడు చూసి చెప్పండి మీ తండ్రికి అది నేను మీకు చూపించిన బోధ తల్లి గర్భంలో నువ్వు పెట్టబడక ముందే నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నవనుంది కదా ప్రతి ఆత్మ నాది అన్నాడు ఎక్కడ చూసినా మనము ప్రతి ఆత్మ ప్రతి జీవి నాది అంటాడు మన ప్రభు కాబట్టి అది అక్కడ నుంచి తల్లి గర్భంలోకి వచ్చింది ఇక్కడికి వచ్చినాక నువ్వు ఏదో కులంలో ఏదో మతంలో పుట్టినావు అంతే తేడా కానీ నువ్వు నీ పట్టేది నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడ తెలుసుకోకపోతే నీ జీవితం పరమార్థం ఏంది వృధా అయిపోయినట్టే కదా నీ లైఫ్ అంతా కాబట్టి ఈ నాలెడ్జ్ నీకు ఇచ్చిన ఎడ్యుకేషన్ నీకు హెల్ప్ చేయకపోతే ఆ రోజు నీ పరిస్థితి ఏంది రొమ్మగొట్టుకుంటూ పరిగెత్తిపోవడమే నాకు అనిపిస్తుంది ఒకసారి దేవుడు నాకు ఎందుకు ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు ఇచ్చిందంటే ఇవన్నీంటినీ పరిశీలించడానికి కొరికే ఇవన్నీ పరిశీలించి నాక నేను తెలుసుకుంటున్నాను ఎందుకంటే కంపేర్ చేయకుండా నీకు సత్యం తెలియదు తెలియనే తెలియదు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు షాక్కి పోయినప్పుడు కూడా ఏదైనా వస్తువులు కొనాలంటే కంపేర్ చేయవా ఏది మంచిది ఏది మంచిది కాదో కంపేర్ చేస్తే కొనుక్కుంటావు కదా ఇది కూడా అంతే విధానం ఆయనని రుచి చూసి తెలుసుకోవాలా జీవం గల దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోవాలా బ్లైండ్ గా లాయల్ గా తెలుసుకుంది కదా నేను పుట్టిన విధానం కాద నేను పుట్టిన విధానం వేరే ఉండే విగ్రహం పూజించిన నేను కూడా ఒకప్పుడు బట్ అవన్నీ సత్యం కాదు అని తెలుసుకొని వాటిని విడిచిపెట్టాను ఆయన కలిగిన మహిమ ఎవరితో పంచుకోవడం అన్నాడు ఆయన రోషం గల దేవుణ్ణి ఏ విగ్రహానికి నేను నా మహిమని ఇవ్వనట్టాడు ఆయన అక్కడ మళ్ళీ అది అర్థమైన పూజిస్తాడు అది చదవకపోయింటే నా పరిస్థితి ఏంటి విగ్రహాలను కంటిన్యూగా పూజించేవాడిని నేను కాబట్టి వీటిని చదవాలా అన్న విషయాన్ని ప్రభు మనక్కడ జ్ఞాపం చేస్తుండ తర్వాత ఏమంటున్నాడు కంటెంట్ అంటున్నాడు అంటే శ్రమపడం నీ విశ్వాసాన్ని కాపాడకు శ్రమపడమంటున్నాడు కాబట్టి ఈ విషయాలు నేను ఇంక కొంచెం కొంచెం కిందికి ముగిస్తున్నాను మొదటి కోయ్ రాష్ట్ర పత్రిక పదిహేనవ ఇది పునరుద్ధానం సంబంధించిన బోధ ఎత్తబడే సంగ్ర బోధ కాదు ఎందుకంటే ర్యాప్చర్ కల్డ్ బోధకులు దీన్ని దాని కొరకు వాడుకుంటారు మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వర్షాలలో చూడండి అదే పంతొమ్మిది ఇరవై మనం చూస్తున్న విధానం ఏంటంటే ప్రథమ ఫలానికి సంబంధించిన విషయాలు కదా మన ప్రభు ప్రథమ ఫలము దాని తర్వాత మనం అందరం ప్రధ ఫలం అంటే రిజర్వేషన్ ఒకటే అన్న విషయాన్ని అక్కడ ప్రభు మనతో పౌలు ద్వారా అంటే అక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి వార్డు మరోసారి నీ తెలుగుల దానికి ముందు అది కాదు అది కాదు అది ప్రతి వార్డును అది ఎన్న వచ్చిన ఇరవై ఇంగ్లీష్ లో తెలుగులో తేడా ఉంది అది ఇరవై మూడు లో ఉంది చూడండి ప్రతి వార్డు ఈ పాయింట్ మీరు బాగా తీసుకోలేదు ఆ అది ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును అది పాయింట్ రిజర్వేషన్ కాబట్టి ప్రతి వాడు వాని ఆర్డర్లనే ఇప్పుడు ముందు ఒక చనిపోయింటాడు తర్వాత ఒక చనిపోతాడు ఎవరి ఆర్డర్ వాడు వేస్తాడు బయటికి అనుంది ఆ సమాధానం బయటికి వస్తారని అక్కడ వాక్యం కాబట్టి రిజర్వేషన్ సంబంధించింది ఇప్పుడు చని ఈ బోధ దేని సంబంధించింది అంటే చనిపోయిన వారి గురించి ఈ లోకం ఏడుస్తూ ఉంటది కానీ నువ్వు ఏడవద్దు ఎందుకంటే నీకు నిరీక్షణ అంటున్నాడు చనిపోయిన వాళ్ళందరూ వారి వారి ఆర్డర్ చెప్పున్న క్రమం చెప్పున్న వారి వారి వరుస వరుస అంటే ఆర్డర్ ఇంగ్లీష్ లో ఆర్డర్ అంటాం ఎవడే ఆర్డర్ లో వాడే బయటకు వస్తాడు ఆ రోజు పునరుద్ధానం పొందుతారన్న విషయాన్ని ఇక్కడ ప్రాబ్ మాట్లాడుతుంటే ఎవ్రీ మ్యాన్ ఇన్ ఈస్ ఓన్ ఆర్డర్ అంటుడు అంటే వన్ బై వన్ వన్ బై వన్ ఒక తర్వాత ఒక తర్వాత ఒక తర్వాత టకా టక్ టకా టక్ ఆయన సన్నిహితులకు చేరుతా ఉంటారు అది ఎత్తపడి సంఘం బోధన కాదు కదా ఎత్తపడి సంఘం బోధైంది శ్రమకు ముందు ఎత్తపడత సంఘం అని ఇక్కడ ఏముంది చని కాని ఉంది చాలా క్లియర్ ఉంది కదా చని కాని ఒక రెండు మూడు వర్షాలు నేను మీకు చూపించేసి ఈ రోజు వాక్యాన్ని ముగిస్తాను యుహానుసువార్త ఆరవాధము ముప్పై తొమ్మిది వర్షంలో మన ప్రభు మాట్లాడుతున్నాడు మనము ఎంతకాలం ఈ లోకంలో ఉంటాం సరే చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడలేము ఆయన వచ్చే టైం వరకు ఎంతమంది ఉంటారు వాళ్ళ గురించి ఇక్కడ చెప్పబడుతుందా చూడండి చూడండి ఏ స్ప్రవ్ ఏమని మాట్లాడుతుంటే ఇప్పుడు వినండి నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు కానీ చూడండి నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చటకు పరలోకంలో దిగి వచ్చిన అంటున్నాడు ఆయన ఆయన గురించి చెప్తున్న సాక్ష్యం తర్వాత ఆయన నాకు అనుగ్రహించిన నాకు అనుగ్రహించిన అంతట్లో ఆయనకి ఏం అనుగ్రహించని చెప్పండి ఏసు లోకంలో శిష్యులు కదా ఎవరైనా టక్న చెప్తారు మనసు చెప్పినట్లు నాకు అనుగ్రహించిన బడిన వారిలో ఎవరి నేను ఒక్కని తప్ప అంట ఉందా వాక్యం ఒకని తప్ప అని ఉంది కదా ఇంకో స్థలంలో తర్వాత చూడండి ఇది పాయింట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా అంత్య దినమున దేవుని చిత్తం ఏం చెప్పండి ఇప్పుడు ఎప్పుడు లాస్ట్ డే అని ఉంది అక్కడ చాలా క్లియర్గా అంత్య దినమున వాణి లేపుటే ఎవరి చిత్తం ఎవరు చిత్తం తండ్రి చిత్తం మన దేవుని చిత్తం ఏం చెప్పండి చనిపోయిన ఎప్పుడు లేస్తాడు అన్ని ముగించినాక లాస్ట్ డే అంటే కదా సరే రాక్చర్ కల్ బోధ ఏమంటుంది బ్రదర్ ఈ లాస్ట్ డే సంబంధించింది అంటే సమలకు ముందు డే దానికి సంబంధించిన ఆధారాలు చూపించలేదు అడిగితే కూడా కానీ ఇక్కడ ఏజ్ ప్రవేశ లాస్ట్ డే లేదు కాబట్టి అంతవరకు లేదు రిజర్వేక్షన్ అనేది లాస్ట్ డే అంటాడు కదా చూడండి కుమారుని చూచి విశ్వాసం వచ్చే ప్రతివాడును నిత్య జీవం పొందుతాయే కంటిన్యూ చేయండి ఇప్పుడు అంతే దినమున నేను వాడిని లేపదేడు ఏ స్ప్రవోడు అంతే దినమున నేను వాడిని లేపదని అంటున్నాడు కాబట్టి ముందు పోరు ఎవడు అది ఫాల్స్ బోధ ఇప్పుడు చెప్పండి ఏ స్ప్రవేష్ చెప్పినాక దానికి నువ్వు ఆపోజ్ గురించి చెప్తే నేను ఆక్వర్డ్ క్వశ్చన్ లో పెడుతున్నావు లేదా అంతే దినంలోనే నేను ఇవన్నీ కదా ఒకసారి ఆరో అధ్యాయము అరవై ఆరో వచ్చిన దాన్ని పోల్చుకోవడానికి అప్పటి నుండి నా శిష్యులలో ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలే చూడండి ఎంతమంది వద్దేశారు ఆయన ఇట్లాంటి మాటలు చెప్తా ఉంటే ఇటువంటి బోధలు చెప్తా ఉంటే చాలా మంది ఆయన మన దగ్గర కూడా అంతే జరిగింది కదా లేదా చెప్పండి ఎవరు కూడా దీన్ని సహించాడు ఎందుకంటే ఈ ఏ స్లోవ్ చెప్తేనే విడిచిపెట్టి వెళ్ళిపోయినారు నువ్వు నేను చెప్తే స్వీకరిస్తారా చెప్పండి కొంచెం కష్టమే కదా అందుకే మనం ప్రయాసపడాల స్ట్రైవ్ ఇది ఇరుకు మార్గం మనం వెనుకుంది ఇరుకు మార్గమే ఇరుకు మార్గం అంటే ఏదో నిజంగా ఇరుకి మార్గంలో గొడం కాదు నీ జీవనము చాలా కష్టతరమైంది కాంప్రమైజ్ కాము మనం తప్పుదమ్ము చేయడంలో కాంప్రమైజ్ కాము ప్రతి దాంట్లో కేర్ఫుల్ క్వాలిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచెస్ మనం పాటిస్తూ ఉంటాం చాలా కచ్చితరమే జీవితం ఇరుకు మార్గం ఈ బోధ చెప్పడం కూడా చాలా కష్టమే ఇరుకు మార్గంలో మనం ఉన్నాం కాబట్టి స్ట్రైమ్ ఆ ఇరుకు మార్గం పోవడానికి మీరు ప్రయాసపడమంటున్నాడు ఇరుకు మార్గంలో దూరాలా ప్రయాసం కష్టం ఉన్నా మనం పోవాలా కానీ ఈరోజు క్రైస్తవ జీవితం ఎంటో తెలుసా కంఫర్టబుల్ లైఫ్ ఇరుకు మార్గం నాకు వద్దు కదా ఇరుకు అంటే నేరో వాళ్ళకి విశాల మార్గం ఎంజాయ్ చేయాలి లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలా పార్టీ లైఫ్ పార్టీ టైప్స్ అంటాం కదా క్రిస్టియన్స్ ని క్రిస్టియన్ జీవితం అంతా పార్టీ జీవితానికి సంబంధించింది ఇంకొకటే వచ్చాం నేను మీకు చూపిస్తాను తక్కిన వచ్చేవారని నేను మీకు చూపిస్తాను ఒకటే వచ్చినాం చూడండి పదిహేడవ అధ్యాయం ఎందుకంటే ఏసులో నోట్ ద్వారా చెప్పిన వాక్యాలు మీరు వింటే ఇంకా మీరు అనుమానించరు సరే శిష్యులు చెప్తే కొన్నిసారి అనుమానించాల్సి వస్తున్నామో కానీ నేను శిష్యులు చెప్తాను అనుమానించాను ఎందుకంటే ఇది ప్రతి వాక్యము దైవాభేషం చేత రాయబడింది మన భద్రపరచబడింది యూహాను స్వార్త పదిహేడవ అధ్యాయంలో ఏసులో ప్రార్థన చేస్తుంది ఇది లాస్ట్ వాక్యం ఈ రోజుకి మీరు ఇంటి వనకు వీటి అన్నిటి ధ్యానించండి నెక్స్ట్ డే వీటిని నెమ్మర్ వేసుకోండి ప్రతి వాక్యంలో నేను ఏం చెప్పిండో లాస్ట్ డే వరకు నేను మిమ్మల్ని ఈ లోకంలోనే పెడతా లాస్ట్ డే అంటే ఎండ్ టైం ఈ యుగము ముగించేంత వరకు దేవుని బిడ్డలు ఈ లోకంలోనే ఉంటారు ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి శ్రమలు వచ్చినా ఎటువంటి గవర్నమెంట్స్ మారినా ఏమైనా కానీ భయంకరమైన శ్రమలు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ రష్యా క్రిస్టియన్ కంట్రీ రష్యా ఈరోజు క్రిస్టియనిటీని ప్రబోధించద్దు మీరు జీజస్ క్రైస్ గురించి చెప్పద్దు అని లా తీసుకొచ్చిండు వ్యాధి మీరు పుటిన్ పుటినే కదా పుటిన్ మళ్ళా క్రిస్టియనే ప్రెసిడెంట్ వాడు కూడా ఆ లా తీసుకొచ్చిండు సువార్త ప్రకటించద్దు ఒక క్రిస్టియన్ కంట్రీలా ఎందుకు జరుగుతాడు చెప్పండి సరే నాన్ క్రిస్టియన్ కంట్రీ హిందూ కంట్రీలు నేను ఒప్పుకుంటాను ఇస్లామిక్ కంట్రీ అంటే ఒప్పుకుంటాను ఒక క్రిస్టియన్ కంట్రీలు ఎందుకు జరగాల ఎవడు సహించాడు ఎందుకంటే ఈ బోధ ఎటువంటి వాణి హృదయాన్ని డిస్టర్బ్ చేస్తుంది ఎందుకంటే ఇది ఇది ఇరుకు మార్గం కదా ఇది చాలా డిస్టర్బింగ్ ఉంటుంది మనుషులందరూ విషాలని కోరుతుంటే మీరేంది ఇరుకు మార్గం ప్రకటిస్తారు మనుషులు దీన్ని టాలరేట్ చేయరు ధనాన్ని ఆర్జించకూడని చెప్తుంది మన ప్రభు కానీ లోకం చేస్తుంది ఈ లోకాన్ని ఆశించకూడది కానీ మనుషులు చేస్తుంది నీ శత్రువుని సైతం ప్రేమించమంటుంది కానీ మనుషులు చేస్తుంది శత్రువుని ప్రేమిస్తుందా ఈ లోకం ప్రేమించదు నిన్ను వాళ్ళే నీ శరాన్ని ఉన్నట్లే ప్రేమించుకుంటావు నీ కొరుగోని ప్రేమించమంటుంది కానీ లోకం చేస్తుంటా నీకు పక్కనోడంటే పడదు నీ కలిగంటే పడదు నీ బాసంటే పడదు నీ ఇంటో ఎదు పడదు ఈ రీతిగా ఈ లోకం అంతా కాబట్టి ఈ బోధని సహించదు లోకం కానీ ఆయన బిడలు ఎవరైనా కానీ దీన్ని స్వీకరిస్తారు ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళం కదా ఎటో మతాల నుంచి బయటకు వచ్చిన మనం ఎట్లా స్వీకరించగలిగినాం మన గొప్పతనం కాదు కదా అది కేవలమైన కృప అన్న విషయాన్ని మనతో తీసుకోవాలి ఇప్పుడు చూడండి యేసు ప్రభు దేవుని పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థనతో నేను ముగిస్తే వాక్యం మన ప్రార్థన కూడా అట్లానే ఉండాలని నేర్పిస్తున్నాను చూడండి పదమూడవచనంలో చూడండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రితో సంభోషిస్తుడు ఎక్కడ బహుశా అనుకుంట ఒలి కొండ మీదనో లేక గెచ్చమైన తోటలను ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన ఎట్లా ఉంది నేర్చుకోండి ఎందుకంటే నేను నీకు చెప్పించిన ఒక సేవకురాలు బహువృద్ధురాలు మంచి సేవకురాలు అద్భుతాలు ఆమె సేవలు నేను చూసిన ఆమె హాస్పిటలైజ్ అయింది పోయి ప్రార్థన చేసిన ప్రార్థన చేసినాక ఆమె డిశ్చార్జ్ అయ్యింది ఇంటికి వచ్చినాక ఇంటిపైన కూడా నేను ప్రార్థన చేసిన ఆమె ప్రార్థన చేసినప్పుడు బాబు నా గురించి ప్రార్థించు దేవుడు నా ఆయుష్ ఇంకా పొడిగించాలా ఎత్తబడే సంఘానికి నేను అని ప్రార్థన చేయబ్రదర్ బాబు ప్రార్ అంత గొప్ప దైవచంద్రాలు ఎన్నో సమాచారం నుంచి సేవ చేస్తుంది మనకంటే చాలా కాలం నుంచి సేవ చేస్తుంది గురాలు ఐఎం కూడా ఈ సత్యం బయలుపరచబడలేదు ఎందుకు బయలుపరచబడలేదండి మంచిదే చాలా సిన్సియర్ యథార్థంగా పరిశుద్ధంగా ఆయన కొడుకు ఎంతో త్యాగపూరితమైన సేవ చేస్తుంది కానీ సత్యం తెలుసుకోలేకపోయింది ఎత్తబడే సంఘంలో నేను బాబు నా కొరకు ప్రార్థన చేయ అంటుంది నేను ఎట్లా ప్రార్థన చేయాలి చెప్పండి నా ప్రభు ఇక్కడ నాకు నేర్పిండు పదమూడవ అధ్యాయం జోహన్సు వార్త పదిహేడవ అధ్యాయము పదమూడవ వర్షంలో ఎట్లా ప్రార్థన చేయమంటుడు నీ సేవలో నువ్వు ఒక సేవకున్వి నీ దగ్గర ఎంతమంది సేవకులు ఉంటారు నీతో పాటు ఎంతమంది అనుచరులు ఉంటారు మరి వాళ్ళ గురించి ఎట్లా ప్రార్థన చేయాలా ఇక్కడ చెప్తుండు ప్రభు అంట చూడండి నేను ఇక్కడ లోకంలో ఉండను గాని మీరు లోకంన్నారు ఎవరి గురించి మాట్లాడతాడు దేవుడు బిడల గురించి మాట్లాడుతున్నాడు ప్రభునిమ్మి నమ్మిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ప్రభుని అనుసరించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి నేను నేను వచ్చిన్నాను పరుశ తండ్రి మనము ఏకమైన లాగున వారిని ఏకమైన ఈ బోధలకు రావాలందరూ ఏకమైన ఉన్నలాగున అంటే ఏక కదా అందరు ఒకటే బోధలు రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను తండ్రితో మన ప్రార్థన కూడా అంతే మనం ద్వేషించే రాచర్కల్ బోధకులని ఎందుకంటే వాళ్ళంతా ప్రాస్పెరిటీకి సంబంధించిన బోధకులు అది ఒక రాప్చరెట్ సంఘం ఎంతబడే దానికి సంబంధించిన బోధ కాదది దాని చుట్టూ మరి రకాల అబద్ధ బోధలు చుట్టుకొని ఉంటాయి ముందు ప్రాస్పెరిటీ లగ్జరీస్ గా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా బాగా సంపాదించుకోవాలి ఎందుకంటే ఆడంబరంగా జీవించాలా మన ప్రభు రాజు కాబట్టి అనే రాజులకు రాజు కాబట్టి మనం కూడా ఆడంబరంగా జీవించాలా అనేది వాళ్ళ బోధ అట్లా ప్రాస్పెరిటీ పైలప్ చేసుకుంటున్నారు ఆయన వచ్చేది గుర్తించకపోతే నీ ప్రాస్పెరిటీ ఏమవుతుంది నువ్వేమవుతు నీ కళ్ళు ఎదుట అవన్నీ మాయమైపోతాయి మన మినిసల ప్రవచన చేసినా నీ సంపాదన అంతా పోగొట్టుకుంటారు మీరు అన్నది బోధ అప్పుడు ఏడ్చుకుంటారు హత సాక్షులై అందరూ మరణిస్తారన్న విషయాన్ని ఇప్పుడు చూడండి ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము నీ ప్రార్థన అట్లుండాల ఎక్కడ కాపాడమంటుండు అంటే ఎందుకు కాపాడాలని చెప్పండి అంత కంఫర్టబుల్గా ఉంటే కాపాడడం ఎందుకు చెప్పండి నీకు ప్రొటెక్షన్ అంటే నీ కాపుదని ఎందుకు నీకు ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి కాపాడమని ప్రార్థిస్తాను నేను నువ్వు కష్టాల కాలంలో ఉంటావు కాబట్టి నువ్వు శ్రమలలో ఉంటావు కాబట్టి నీ గురించి నేను ప్రభు కాపాడు ప్రభు ప్రార్థిస్తాను అంతేనా లేదా మనం ఇప్పుడు సేవలో పోతుంటాం ప్రభా కాపాడు ప్రభావాన్ని ఎందుకు ప్రార్థనిస్తాం వీళ్ళకి వచ్చే శ్రమల నుంచి వీళ్ళ మీదకి ఉపద్రవం రావకముందు వీరి మీద సైతాన్ శక్తులు పనిచేయకముందు వీరిని కాపాడు ప్రభు అని ప్రార్థిస్తున్నారు కాబట్టి మన ప్రభు అట్లనే ప్రార్థిస్తుంది ఏమైనా ప్రార్థిస్తుంది ఇప్పుడు చూడండి మనం సరే అవును వీళ్ళు వీరు లోకంలో ఉంటారు నేను నీ ఎద్దకు వస్తున్నాను పరశురమైన లాగున వారు లాగునా ఇది పాయింట్ నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము తర్వాత చూడండి ఏసు సేవ ఏమంటారు నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితే నీ అదే నీ సేవ కూడా అదే నువ్వు కాపాడాల వర మంది పిప్పాడు ఒ ఏం చేసిండు వంద మంది దేవుని బిడ్డలని శిష్యులని సేవకులని గుహలలో దాచిపెట్టాడు నీ సేవ దానికి సేవకులని ఎలా నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎట్లా ప్రొటెక్ చేస్తావు నీ అంత ప్రొటెక్ చేయలేవు ఇది శరీరమైంది కాదు దేవుని వాక్యం ఒకటే ప్రొటెక్ట్ చేయగలరు ను సత్యంలో ఉంటే ప్రొటెక్ట్ చేయబడతావు అసత్యంలో ఉంటే దొరికిపోతావు అబద్ధాన్ని నమ్మితే నేను ఎవ్వరు కాపాడలేడు నువ్వు సత్యని నమ్మితే సత్యంలో ఉన్నావు కాబట్టి ప్రభు సత్యం కాబట్టి అని నేను ప్రొటెక్ట్ చేస్తాడు నేను కాపాడతాడు లాస్ట్ పాయింట్ చదవండి అది ఒకటి వారిని భద్రపరిస్థితిని కనుక ఇప్పుడు చూడండి ఇది లాస్ట్ పాయింట్ దీంతో వాక్యాన్ని ముగిస్తాను నేను లేఖనము నెరవేరినట్లు నాష్టత్రుడు తప్ప ఇది యూద గురించి మాట్లాడతారు పన్నెండు మందిలో నేను ఒక్కనే కోరుకున్నట్టున్నాడు లేఖనములు నెరవేరినట్లు నాష్టత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు నీ సేవ అట్లా ఉండాలా పోతూ ఉంటారు ఒక్కొక్కరు పోతుంటారు మనకు తెలుసు కానీ వాళ్ళ గురించి మనమే ద్వేషించము వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తాము ప్రభావ వాళ్ళను కూడా కనికరించు ప్రవ ఎందుకంటే ఇది ఓల్డ్ టైప్ కాదు న్యూ టెస్ట్మెంట్ పోదా మనం ప్రేమ సిద్ధాంతం ద్వేషించం ఎవరిని కూడా ద్వేషించం వాడు మనకి ఎంత హాని చేసినా కూడా మనం ద్వేషించాం ఎందుకంటే నా జీవితంలో ఎన్నో నెరవైంది నాకు ఎవరు వ్యతిరేకస్తులు ఉన్నారో నా మీదకి ఎవరు తిరుగుబడ్డారో వాళ్ళందరికీ నేను సాయం చేయాల్సి వచ్చింది అట్లాంటి స్థితి అట్లా అట్లా ఏర్పడుతుంది ఎందుకంటే దేవుడు నిన్ను పరిశిస్తాడు నిన్ను ఎవ నీకు ఎవడు హాని తలపెట్టిండో వాడిని నీ దగ్గరికి పంపిస్తాడు దేవుడు వాళ్ళకు సాయం చేయాలా నీ గురించి వ్యతిరేకం నా గురించి ఎంతో మంది వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరి నా సాయం పొంది జీవితాలు స్థిరపరచుకున్నారు అది నేను చెప్పాను బాహాటంగా వాళ్ళ పేర్లు చెప్పాను నేను కానీ ఎందుకు నెరవేరుతుందంటే ఈ వాక్యం నీ జీవితం కొరకు అది కల్పిస్తుంది దేవుడు నీవు ఎవడు హాని చేసిండో వాని దగ్గర నీకు వానికి నువ్వు సాయపడకపోతే నీవు ఈ వాక్యాన్ని నెరవేర్చని వాడి వైతువి నువ్వు అవతిక్కుని వైతివి ఆయన వాక్యాన్ని నువ్వు నెరవేర్చేవాడిలాగున్నావు ఈ లోకంలో ఎవడన్నా నీకు హాని చేయని నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడి నాకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళన్నారు నిందలు మోపిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళనే దిగురు మీ దగ్గర పంపిస్తుంది అప్పుడు నువ్వేం చేయాలా ఈ వాక్యాన్ని నెరవేర్చాలి చూడండి తర్వాత చూడండి ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చి చిన్నాను నా సంతోషము వారి అందు పరిపూర్ణమగునాగునా అగునట్లుకమందు ఈ మాట ఇప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నాడు ఈ మాట మీరు వినాల బాగా ఏమన్నప్పుడు చూడండి వారికి వారికి నీ వాక్యం ఇచ్చిన నీ సేవ జీవితం కూడా అదే ఈ సత్యాన్ని నువ్వు వారికి ప్రకటించాలా ఎక్కడ పోయినా దేవుని బిడ్డలకి ఈ సత్యాన్ని ప్రకటించాలా మన ప్రభు ఎట్లయితే వాక్యాన్ని ఇచ్చిండో వారికి సత్యాన్ని మన సేవ జీవితం కూడా అంతే నీకు బయలుపరచబడ్డ ఈ సత్యాన్ని ప్రకటించాలి నువ్వు ఎక్కడ వ్యత్యాసాలు ఏం పెట్టుకోద్దు వాడు ఏ మతస్థులైతే ఏ కులస్థులైతేనేది ఏ చర్చింది అందరికీ ఇది మనం చూపించాలా అది నీ ప్రేమ తర్వాత ఏమంటున్నాను చూడండి లాస్ట్ నేను ఈ లోక సంబంధిని కాదు మీరు కూడా కాదు వారును చూడండి దేవుని బిడ్డలు ఈ లోక సంబంధులు గారు అందుకే మనం ఈ లోకాన్ని ప్రేమించాం ఈ లోకాన్ని ప్రేమిస్తే ఆ లోకం గురించి ప్రయాసపడము అదే పాయింట్ అక్కడ తర్వాత కనుక నేను ఎందుకు దేశిస్తుంది లోకం బాగా అర్థం నువ్వు ఈ లోకస్తునివి అయితే నిన్న నీతో పాటు అంత టైం పాస్ చేస్తారు నీతో పాటు ఎంజాయ్ చేస్తారు నువ్వు ఈ లోకస్తునివి కావు కాబట్టి ఈ లోకస్తుని నిన్ను ద్వేషిస్తారు ఎందుకంటే నీ విధానము జీవించిన విధానం ఈ లోకానికి భిన్నంగా ఉంటుంది ఇది కరెక్ట్ వరల్డ్ నువ్వు కరెక్ట్ కాదు ఇది పాపపూరితమైన ప్రపంచం నువ్వు కాదు నువ్వు పాపం నుంచి బయటకు వచ్చిన వాడివి అని నేను రక్తం పెట్టి కొనుక్కున్నాడు నీ జీవిత విధానము ఈ లోకానికి ఆపోజిట్ గా ఉంటుంది కాబట్టి ఈ లోకం నేను ద్వేషిస్తూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి నిన్ను కొట్టిన వాడిని వాడు వచ్చి చెప్తారని నీ గురించి పాలన వాడు వ్యక్తి వ్యతిరేక మాట్లాడతానంటే పోనీరా బాయి అని చెప్తాం వాడికి కూడా నీవు కోపమే కదా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి నీవంటే ద్వేషమే నువ్వు ఎంత సహాయం చేసినా వాళ్ళు నేను ద్వేషిస్తూనే ఉంటాను తర్వాత చూడండి నీవు ఇప్పుడు ఇది నేను నేను లాస్ట్ కంక్లూడింగ్ పాయింట్ ఇది నీవు ఆయన ప్రార్థన ఎట్టుంది నీవు ఈ లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట లేదు గాని దృష్టి నుండి కాపాడమని ప్రార్థించినాను చూడండి ఈ లోకంలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు సంఘము ఎత్తబడమని నేను ప్రార్థించలేదు అక్కడ పాయింట్ బాగు చాలా తేటగా ఈ లోకంలోండి నేను వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు అంటే వరకు వాడటాడు లాస్ట్ డే వరకు కుట్టాడు వాడు ఎవడు దేవుని బిడ్డలు సేవకులు వాళ్ళందరినీ ఈ లోకంలో నుంచి తీసుకొని నేను ప్రార్థించలేదు కానీ ఈరోజు నువ్వు పాస్టర్ వై ప్రార్థన చేస్తున్నావు ప్రవ్వా మా సంఘం త్వరగా ఎత్తబడటానికి సాయపడు ప్రవ్వా మా సంగం ఎత్త ప్రభా నేను మహబూబ్నగర్ ఒక చర్చ్ పోతే పాస్తారు పెద్దకు వస్తే పాస్తాడు అంటాడు స్టేజ్ మీద మాట్లాడతాడు నన్ను ఏమో స్పీకర్ పిలిచి ఆయన ఏమంటున్నాడు ఈ చర్చ్లో ఎవడైతే వస్తాడో ఈ చర్చ్లో ఎవడు అడుగు ఈ చర్చ్ సహవాసంలో ఎవడుంటాడో వాడే ఎత్తబడతాడో అని స్టేజ్ మీద నేను ఆ పక్కనే ఉన్నాను నేను ఆ చర్చోని కాదు కదా మళ్ళీ నేను బయట నేను రియాక్ట్ కావాలా అట్లా వాళ్ళ ద్వేషం నేను చెప్పే పాయింట్ ఏంటంటే తక్కిన వాళ్ళంతా పాపులు ఎత్తబడేవాడు పరిశుద్ధుడు విడబడ్డవాడు పాపి అని చెప్తుండడు ఏ స్ప్రం అంటుండారే పాపి విడబడ్డవాడు పరిశుద్ధుడు నోవా కుటుంబం విడవబడింది జలము జలము ఎవరిని విడిచింది నోవా కుటుంబాన్ని ఎవరిని కొనిపోయింది పాపిని నువ్వు రివర్స్ చేసినవు అంతే సైతాన్ని రివర్స్ చేస్తాడు ట్విస్ట్ కదా వాడు ట్విస్ట్ చేస్తాడు వాక్యాన్ని ఈ రోజు బోధ కూడా ట్విస్ట్ చేయబడింది చర్చ ఆ రీతిగా ట్విస్ట్ బోధని నమ్మింది ట్విస్ట్ అంటే నీకు తెలుసా ట్విస్ట్ అంటే ఏం చెప్పాడు అంటే ట్విస్ట్ అంటే పాము పాము ఎట్లా దిగుతుంది ట్విస్టింగ్ దాని ట్విస్ట్ అంటారట కాబట్టి బోధని ట్విస్ట్ అంటే అది సర్ప సర్పం ఎట్లా ఆ రీతిగా మోసపోయింది చర్చ్ సిస్టమ్ నుంచి ఆయన ప్రార్థన దాంట్లో మనం ముగించుకుందాం నేను ఈ లోక సంబంధిని కాను వారు దేవుని పిల్లలు కూడా ఈ లోక సంబంధులు గారు సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము నీ వాక్యమే సత్యము కదా దానికి ముందు మనం చూస్తున్నాం ఈ లోకం నుంచి నీవు ఈ లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దృష్టి నుండి కాపాడమని ప్రార్థిస్తాను అంటే ఎండ్ టైమ్స్ లో శ్రమల కాలంలో దుష్టిని పని ఎక్కువ ఉంటది దృష్టి నుండి వాళ్ళని కాపాడు ప్రభావా తండ్రి అని ప్రార్థన యేసు ప్రభు మళ్ళు నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు ఈ ఇవన్నీ ఎవిడెన్సెస్ మనం ఏదో అదేంటి కల్పనా కథలు కావు కదా ఇవి నేను ఏమైనా కల్పన కథలు చూపించాను మీ టిమ్లేహ్ అనేవాడు కల్పన కథలు తీసి కోటీశ్వర్ అడు చెప్పిన నేను మీకు అటుకునేవారు టిమ్లేహ్ అనేవాడు ర్యాప్చర్ బోధని ప్రబోధించిండు చాలా ఫాస్ట్ గా అందరికంటే ఈ కాలంలో ఒక లాస్ట్ థర్టీ ఇయర్స్ లో పునరిచ్చి ఫెల్ అయిపోయాడు పుస్తకాలు రాసిండు ర్యాప్చర్ లెఫ్ట్ బిహైండ్ సిరీస్ అనే బుక్స్ ఉంటాయి లెఫ్ట్ బిహైండ్ సిరీస్ విడబడ్డ వాడి ఎంత ఘోరము ఆయన ఒక పాట కూడా ఉంది తెలుగులో నేను అందుకే పాట తెలుసుకున్నాక పాట పాడడం బంధించిన నేను మీరు తెలుసా పాట ఆయన తెలుసా పాట జాగ్రత్తగా వినాలి అందుకే వర్షిప్ చేసేస్తా వర్షిప్ సాంగ్స్ లో కూడా ఈ మోసం ఉంటుంది వర్షిప్ సాంగ్స్ లో కూడా దూరుతుంది నీకు తెలియదు సత్యం తెలిసినాక అటువంటి పాటలు పాడవు ఎందుకంటే అది అబద్ధమైన పోదా అందుకే సత్యానికి సంబంధించిన పాటలు చాలా జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి వాటిని ధ్యానించా ప్రభుని స్థుతించలాగా పాడుకోవాలి విడబడ్డే అంతే అంతే దీనంలో ఎట్లుంటది విడబడ్డ వాడి జీవితము బహుఘోరం అని ఉంది ఆ పాటలో విడబడట బహుఘోరం రిగుంది మైండ్ రిజిస్టర్ అయింది చూడండి ఆ పాదం ఎంత బాగా రిజిస్టర్ అయింది అంటే అట్లానే ఉంటుంది మోసం మంచి రిజిస్టర్ అయిపోతుంది మైండ్ అది టైంకి వచ్చేస్తుంది బయటికి కాబట్టి దాన్ని అరేజ్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఈ లోకంలో వారిని కొనిపోమని ప్రార్థించలేదు కానీ దృష్టి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాడు అంటే శ్రమల కాలంలో బహు కష్టం ఉంటుంది మనకి ఉంటుంది ఇప్పుడు కూడా నీ కష్టం ఉంది ఇంకా మీద కూడా బహు కష్టాలు ఉంటాయి కానీ చూడండి బాగా అర్థం తీసుకోవాలి ఆ కష్టాలకే మనం ప్రిపేర్ అవుతున్నాం ఎక్విప్పింగ్ అంటాం ఎక్విప్పింగ్ బోధ మనకి కష్టాల కాలంలో ఎట్లా జీవించాల ఒక డయాబెటిక్ పేషెంట్ వాడికి ఆ టైంలో మెడిసిన్స్ దొరకకపోయినప్పుడు నీ డబ్బులు నీకు అవసరం పనికి రానప్పుడు నేను ఎంత బంగారం ఉన్నా ఆ బంగారం యూజ్ రానప్పుడు నువ్వు ఎట్లా బ్రతకాలా డయాబెటిక్ పేషెంట్ని ఎక్విప్బింగ్ అంటే అదే కదా పోదా నీ సేవ అటువంటి కష్టాల కాలంలో నువ్వు సేవకునివి వానికి ఎట్లా ఆదరణ కల్పించగలవు నీ సేవ దానికి సంబంధించి అందుకొరకు మీరు ఎక్విప్ కావాలా మీకు ఆ నాలెడ్జ్ కూడా అవసరం మనం దేవుడు చూపించాడు డయాబెటీస్ ఎట్లా రివర్స్ చేసుకోవాలా మినిమం ఫిఫ్టీన్ డేస్ మనకు ఆ విధానాలు నేర్పించండి ఎటువంటి డిసీజ్ ని రివర్స్ చేసుకోవాలా బ్లాక్స్ని ఎట్లా కరగ అవన్నీ దేవుడు మనకు బయలుపరచండి సరే పిక్గా మీరు రిసీవ్ చేసుకోకపోవచ్చు ఎందుకంటే మీరు అంత సెక్యులర్ నాలెడ్జ్తో నిండినవారు కానీ దైవికమైన నాలెడ్జ్తోనే అవన్నీ మనకి పరిష్కారం కాబట్టి ఆయన ఇచ్చిన ఆ జ్ఞానాన్ని మనం ఆయన మహిమ కొరకు వాడుకుందాం మన ప్రార్థన కూడా అదే రీతిగా బ్రదర్ ఎత్తపడే సంఘానికి నేను నన్ను ప్రార్థించి బ్రదర్ అంటే నీ ప్రార్థన ఎట్లుడాలా ఈరోజు తీర్మానించుకోండి కళ్ళు మూసుకుంటే మనం నేర్చుకున్న విధానాన్ని మన ప్రభు నోటి నుంచి నేర్చుకున్నాం అంత్య దినం వరకు మనం ఉంటాం ఈ లోకంలో అంత్య దినే నేను వాణ్ణి లేపుతా అన్నాడు కాబట్టి అంతకుముందు లేపడు అంతకుముందు ఎవ్వడు పోడు ఆయన లోకంలోకి వచ్చినాక అంత్య దినం అది లాస్ట్ డే ఈ కాలం ముగించే దినం కాబట్టి ఆ దినం కొరకు సిద్ధపడుతున్నాం ఇది ఏం మర్మం కానే కాదు ఇది మోసం ఎత్తబడే సంఘం అనేది శ్రమలకు శ్రమలు చెడకుండా సంఘం మోసకరమైన బోధ అది ప్రపంచమంతట విస్తరించింది ఈరోజు ప్రతి డినామినేషన్కి అది విస్తరించింది ఒక అంటు వ్యాధి అది కరోనా వైరస్ కంటే బహుఘోరమైనది అది శాశ్వతంగా మనుషులని నరకాన్ని నడిపిస్తుంది అబద్ధ బోధ ఆయన రాక సంబంధించిన విషయం కాబట్టి అసలైంది అదే మన నిరీక్షణ కదా రెండవ రాకడా మన ప్రభు తిరిగి రానే ఉన్నాడు ఆయన రెండవ రాకడాకు సంబంధించిన బోధలనే నువ్వు మోసపోతే ఆయన ఎట్ట ఎదుర్కోగలవు పరసోధర తండ్రి మీకు వందాలైనా ప్రవ్వ మీరు ఇంతకాలం మీరు మాకు ఇవన్నీ చూపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వ ఇవి ముస్లమ్మ ముంచెట్లు కాదు కల్పనా కథలు అసలే కాదు మే వాక్యాల నుంచి మేము చూసుకున్నాం ప్ర వాటిని మీ నోటి ద్వారా చెప్పబడ్డ వాక్యాలను మేము చూసుకున్నాం ప్రవ్వావులు వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని ప్రకటించింది ప్రవ్వ వాక్యం అవి మేము చూసి నేర్చుకుంటున్నాం ప్రవ్వా మీరు అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించినందుకు మీకు ఎంతో బాధనాలు కాబట్టి సత్యాన్ని గ్రహించాలా ఈ లోకంలో నుంచి వారిని తీసుకొని పోమని మేము ప్రార్థిస్తలేం ప్రవ్వ ఈ లోకంలోంచి సంఘాన్ని తీసుకొని పోమని మేము ప్రార్థించలేము ప్రవ్వ అపవాది నుంచి దుష్టు నుంచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం శ్రమ కాలంలో గొప్ప జనం అందరూ హతసాక్షులు అవుతున్నారు ప్రభావ వారి ఆత్మలు నశించుకోకుండా ఉండడానికి ప్రయాసపడమని ప్రయాసపడుతున్నాం ప్రభావ వారిలో ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన శిష్యులలో మీరు కూడా ఎవరిని పోర్టుకోలేదు తప్ప కానీ మేము ఆ ఒక్కరిని కూడా పోటుకోదుకోలేదు ప్రభావ ఈ లోకంలో అందరూ మీ సందికి రావడమే మీ యొక్క కాబట్టి అదే ప్రయాసంతో మేము వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం అదే ప్రయాసంతో వాటిని మేము ప్రకటిస్తున్నాం ఇవి మా తలంపులు కాదు అయినా ఇవి మీ తలంపులు మీ వాక్యాల నుంచి ఇచ్చిన తలంపులు కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి మేము మా అవలంబించుకోవాలా అనేక ప్రకటించాలా అటువంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీ రాకవరచపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి మన ప్రవైన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక ఆమెను అనలిగారు ప్రార్థన ముందుకు కావచ్చు